పరిశుద్ధులకు దేవా ఏస మీకు వదనాలను అయినా ఈ గరిషిన కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినారు ప్రోబా మీ వాక్యాన్ని వినడానికి మేము వచ్చినైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మరి విశేషంగా ప్రభా మీ సేవ జీవితంలో యథార్థతతోనూ పరిశుభ్రతతోనూ మేము ముందుకు కొనసాగులాగా ఓ మీరే నడిపించండి మీ కొరకు సాక్షణలు మీ మహిమార్దంగా నడిపించి మీ రాకల వరుసగా పరుచుకోమని ముఖ్యంగా ప్రోభా ఆ యొక్క జఫనియా గ్రంథంలోని వాక్యాలని కొంతకాలం నుంచి మేము ఇక్కడ ధ్యానిస్తున్నాం అయినా ఆ యొక్క వాక్యాలలో సత్యాన్ని గ్రహించి ప్రభావ మీ యొక్క తనమలి హృదయాన్ని అనుసారంగా జీవించలాగని సహాయపడే ప్రభు యొక్క ప్రవచనాలను మేము అర్థం చేసుకోవాలా ప్రభు ఎందుకంటే మీరే చెప్పినారు ప్రభా వాటి పట్ల పట్ల ఆసక్తి కలిగి ఉండమన్నారు ఆసక్తితో ఆపేక్షించమన్నారు కాబట్టి ప్రభు ఆ యొక్క వాక్యలను అర్థం మీ యొక్క తరుమలి ప్రజలకి మేము వాటిని ప్రకటించాలా గొప్పచనము శ్రమల పాల్గొతుండగా ప్రభా వారిని మేము మీ తట్టు ఆకర్షించుకోవాలా ప్రభా మీ తట్టుకు నడిపించాలా ప్రభా అటువంటి శివలం వాళ్ళు నడిపించి మీరే మహిం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెలుయా కొన్ని వారం నుంచి మనం ఇక్కడ జఫన్య గ్రంథంకి సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం ఇది ఆరవ వారం జఫన్యా గ్రంథం మొదటి అధ్యయనంలోనే ఉన్నాం ఇంకా కదా సంవత్సరపు చివరి దశలో ఉన్నాము డిసెంబర్ ముప్పైవ తారీఖు రెండు వేల ముగింపులో మనం ఉంటున్నాం ఇక్కడ ఎంత కాలంగా వెళుతుందనేది మనకు తెలియదు దేవుని చిత్తానుసారంగానే ఆయన ఎంతకాలం నడిపిస్తే ఎంతకాలం నడుస్తాం ఎక్కడికి వెళ్ళిపోమంటే అక్కడికి వెళ్లిపోతాం అందుకు మనం సిద్దం కదా దేవుడు ఎక్కడ నడిపిస్తే మనం అక్కడికి వెళ్లిపోవాలా సరే దేవుడు నిన్ను ఒక సంపూర్ణమైన సేవకురకు ఒక స్థలంలో ఏర్పరచుకుంటే వెళ్ళి నేను పోని ఇక్కడే ఉంటా అంటే కాదు నీ ద్వారా ఎంతో మంది రక్షణలోకి రావాల్సి వస్తుంది వందల వేల కోలది మనం విదేత చూపించాలా యోనా విషయంలో చూస్తున్నాం కదా దగ్గర దగ్గర లక్ష ఎంతమంది నిందివే పట్నస్తులు నిందు కాపురస్తులు నూట ఇరవై వేల మంది అదే లక్ష ఇరవై వేల మంది మనం చూసుకున్నాం లక్ష ఇరవై వేల మంది యోనా ప్రవచనాన్ని విని యోనా సువార్తని విని వాళ్ళ జీవితాలు ప్రభు సమర్పించుకున్నారు వాళ్ళంతా రక్షణ పొందినారు నినివే పట్నము క్రైస్తవ సంఘానికి సాదృశ్యం లేక అసురు దేశము క్రైస్తవ సంఘానికి సాదృశ్యం అని మనము ఎన్నిసార్లు యోనా గ్రంథంలో దాని తర్వాత నాహూము గ్రంథం కదా ఈ రెండు గ్రంథాలే నినివే పట్టణానికి సంబంధించిన వాక్యాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం యోనా కాలంలో ప్రవచించిన ప్రవచనం దేవుడు ఆపివేసిండు కొట్టివేయలే ప్రవచనము ఆగిపోయింది యోనా కాలంలో అది నాహోము గ్రంథ కాలంలో నెరవేరింది మొత్తానికి అడ్రస్ లేకుండా నినివే పట్టణాన్ని దేవుడు తుడిచివేసినట్టు మనం అక్కడ చూస్తాం ఆ ప్రాంతంలో సరే మనము ఈ యొక్క గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అది ఏంటి అంటే దేవుడు ఒక బలిని ఏర్పరచుకున్నాడు సిద్దం చేస్తున్నాడు అన్న విషయమే దేవుడొక బలిని ఎందుకు సిద్ధపరచిండ మనము నాలుగు ఐదు ఆరు భాగాలు ఇది ఆరో భాగం మీరు ఆరో భాగమైనా ఐదు భాగాలు మనం జరించిన అంటే ఐదు గంటల దగ్గర దగ్గర ఐదు గంటల వాక్యం కేవలం మొదటి అధ్యయంలోని కొన్ని వాక్యాలే మొదటి అధ్యయంలోని కొన్ని వాక్యాలే కొన్ని అంటే మహా అంటే ఏడు ఎనిమిది వర్షాల వరకే మనం జరించినాం ఏడు ఎనిమిది వర్షాలకే అన్ని గంటలు జరిపోయింది అది సరే ఆయన చిత్తముని మనం గ్రహించి దాని ప్రకారంగా జీవించాలా అన్న విషయం కానీ మనం క్యాలిక్యులేషన్స్ పెట్టుకొని ఎంత త్వరగా అయిపోతే అంత మంచిది అనేది కాదు కదా ఆయన ఏ రీతిగా నడిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలా ఆయన నా యొక్క నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయి నేర్చుకుంటూ ఉంటాం ఆ టైంలోనే ఆయనకు తెలుసు ఆత్మీయంగా మనం ఎదిగినామా లేదా అనేది ఆ టైంకి మనం ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటామా లేదా అనేది ఆయనకు తెలుసు మనకు తెలియదు కొన్నిసార్లు నాకు కూడా అర్థం కావు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అర్థం అవుతా ఉంటాయి ఎందుకు అర్థమైతాయి అది ఆయన టైం కాబట్టి మన టైం ప్రకారంగా పోతే అర్థం కావు ఎంత వెతికినా ఎన్ని పుస్తకాలు ఎన్ని డిక్షనరీలు వెతికినా అది అర్థం కాదు కానీ ఆయన టైం వచ్చినప్పుడు ఏ పుస్తకాలు ఈ డిక్షనరీలు అవసరమే కదా కాబట్టి అందుకే మనము పరిశుధాత్మకు చోటు ఇవ్వాలా మనం ఎప్పుడు కూడా పరిశుదాత్మని ఆర్పి వేసుకోకూడదు పరిశుధాత్మని దుఃఖపరచకూడే అని ఉంది కదా పరుశుదాత్మని దుఃఖపరచద్దు పరశుదాత్మని మనం ఆర్పివేయకూడదు పరిశుదాత్మకి ప్రతిక్షణం చోటు ఇవ్వాలి అంటే ఏ శ్రోవే కదా అంటే కూడా కాబట్టి ఏ మనం చోటు ఆయన ఆత్మ కుమారుని ఆత్మను తండ్రి మనకు అనుగ్రహించిన దిశ గలితల రాష్ట పత్రికలు మనం కాబట్టి పరశుదాత్మ వేరే ఏ వేరే అనేది కానే కాదు తండ్రి కుమారుని యొక్క ఆత్మను మన మధ్యలో ఇప్పుడు పెట్టింది ఆ విషయం బాగా అర్థం చేసుకున్నప్పుడు అవన్నీ ఒకటే తండ్రి కుమారుడు పరుశుధాత్మ ఒకటే అన్న విషయమే మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలి దృఢ నిశ్చయిత ఇంకా డౌట్స్ అనేది ఉండదు ఆత్మదేవుడు శరానుసార శరీరాన్ని ధరించి రావాల్సి వచ్చింది ఇప్పుడు మన మధ్యలో ఆత్మానుసారంగానే ఉన్నాడు ఆయన ఆత్మరూపకంగానే ఉన్నాడు ఆయన ఆత్మరూపకంగా లేకపోతే ఏం జరుగుతుంది ఒకేసారి అంత మందికి ఇది ఎట్లా బయల్పరచబడుతుంది కాదు కదా నీ హృదయం లో ఆయన ఎట్లా నివసించాలంటే ఆత్మరూపకంగా నివసిస్తాడు ఏదిగా నియూపిస్తాడు ఆయన వాక్యానికి చోటిచ్చినప్పుడే ఆత్మ కూడా సంతోషిస్తాడు ఎందుకంటే నాలుగునివే తీసుకుని మీకు చూపించను అన్నాడు యూహాను కల కదా నేను మీకు ముందుగా ఏం చెప్పిననో వాటినే తిరిగి మీకు జ్ఞాపకం చేయను నాలోనివే తీసుకుని మీకు బయలుపరచును తనంతట తాను ఏవి కూడా బయలుపరచక నేనేం చెప్పిననో వాటిలోనివే తీసుకుని మీకు తిరిగి బయలుపరచు అన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎందుకు పొందుకోవాలనే విషయం కూడా మనకు అర్థమైంది కదా ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి పరశురాత్మని ఇచ్చింది పరిశుధాత్మను ఇచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి సంపూర్ణమైన సత్యంలోనికి పోవాలని కాబట్టి పరశుధాత్మ ఇచ్చింది సరే పరశుభా పొందుకోవడం కాబట్టి ఇప్పుడు నేను సత్యంలో పొందానని చెప్పడం వీల్లేదు రకు ఆయన లోకంలోకి వచ్చేంత వరకు ఇవన్నీ విషయాలు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు సంపూర్ణమైన సత్యంలోనికి లేక సర్వ సత్యంలోనికి పోవాలంటే అది ఒక ప్రయాణంతో కూడింది నీ యొక్క జీవిత కాలం ప్రయాణంతో కూడింది అది నీ కాలం ముగించేంత వరకు నువ్వు ఈ ప్రయాణంలోనే ఉంటావు ఇది అరణ్య మార్గం అంటాం కదా కాబట్టి అరణ్య మార్గంలో నువ్వు సంపూర్ణమైన సంపూర్ణ లాట నువ్వు సాగిపోదామంటాడు పౌలు సంపూర్ణ లవుట్ అక్క సాగిపోవాలంటే ఎట్లా సాగిపోతాం ఇది జీవిత యాత్ర ఇది కాబట్టి ఆత్మలో సంపూర్ణంగా ఎదగాల వాక్యంలో సర్వసత్యంలోకి పోవాలంటే ఇది జీవితకాలం పోతేనే ఉంటుంది నాకు అంతా వచ్చేసింది అటు నేను మూలక కూర్చుంటే కాదు క్రైస్తవ జీవితంలో బలహీనత అదే కదా సంపూర్ణంగా తెలుసు అనేసి ఆయన చేయడమే క్రైస్తవ జీవితం జఫన్య గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వర్షం ప్రభు అయిన దినము సమీపం కాబట్టి మనకు అందరి తెలిసింది ఇది భయంకరమైన దినం అక్కడ పద్నాలుగవ వచనంలో ఉంది ఏడు ప్లస్ ఏడు అంటే పద్నాలుగు కాబట్టి పద్నాలుగవ వచనంలో యహోవ మహాదినము సమీపమయ్యను కాబట్టి ప్రభు దినము ప్రభు దినము అనేది రెండు విధాలుగా అర్థమవుతుంది మనకి ప్రభు దినం అంటే విశ్రాంతి దినం కూడా ప్రభుదినమే బాగా అర్థం చేసుకోండి విశ్రాంతి దినం కూడా ప్రభు దినమే కాని ఈ దినము వేరే ఆ దినము వేరే ఇక్కడ ఏ రీతిగా చెప్పబడి చూడండి ప్రభుత్వ యహోవా దినము సమీపమాయను ప్రభు దినమంటే ప్రతివారం ప్రభు దినం కనిపిస్తూ ఉంటుంది మనకి కాని యహోవ దినము సమీపమాయను అన్నప్పుడు మీరు అప్పుడు చేసుకుంటారు ఆ విష దినంకి సంబంధించింది కాదు వాక్యం ఈ దినము వేరే విశది దినము వేరే విశది దినము ప్రతి వచ్చేది కాని ఇక్కడ ఉండేది యుగ సమాప్తికి సంబంధించిన దినము ఆ దినము ఏ రేగుంటద మహాదినము ఆ దినము మరింకేరీతేదంట చూడండి పద్నాలుగవ వచ్చినప్పుడు చివరి భాగంలో ఆలకించుడి యహో దినము వచ్చిచున్నది కాబట్టి ఇది మూడవసారి మొదటిసారి ఏడవ వర్షంలో చూస్తున్నాం రెండవసారి పద్నాలుగో వర్షము ఆరంభంలో చూస్తున్నాం మూడవసారి పద్నాలుగో వచ్చనప్పు ముగింపులో చూస్తున్నాం లాస్ట్ కి చూస్తున్నాం ఆలకించుడి యహో దినము వచ్చిచున్నది అంటే ఆ మహాదినము వచ్చుచున్నది వస్తుంది వస్తుంది త్వరగా సిద్దపడండి అంటే మీకు అర్థమవుతుంది అంటే దగ్గరకు వచ్చేసిందేమో ఇంక సందు చివరికి వచ్చేసిందేమో ఇంకా ముందుకు వచ్చేసిందేమో సాధారణంగా పెళ్లి టైంలో చూస్తూ ఉంటాం పెళ్లి కోమడు వచ్చి కూర్చొని ఉంటాడు ఇంకా పెళ్లి కూతురు రాలేదే ఇంకా పెళ్లి కూతురు రాలేదంటే ఆ సందు చివర్లో ఉన్నారు ఏ సందులోకి వచ్చేస్తుంటారు ఇంకొక హాఫ్ అవర్ లో వచ్చేస్తారంట ఇట్లా ప్రిపేర్ చేస్తారు అంటే ఇంకొచ్చేస్తున్నారు ఇంకొచ్చేస్తున్నారు ఏమో అన్నట్టు ప్రిపేర్గా తయారైతా ఉంటారు అదే విధానం ఉంది ఇక్కడ కూడా చూస్తే కాబట్టి ఏ క్షణం అనేది నాకు తెలియదు మనందరికి ఎవరు తెలియదు ఏ క్షణంలో ఈ దినం చాలా మంది ఇంకా చాలా కాలం ఉంది ఎందుకంటే అన్ని నిమ్మలంగానే ఉన్నాయి కదా జల పొలానికి కూడా అదే కదా అంత నిమలంగనంది ఉంది ఎవరు గురితెరగని సమయంలో అంటే ఎవరు కూడా తెలియదు వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు అనేసి ఎవరు గుర్తెరగని సమయంలో జలపిల్లం వచ్చి వారిని ఆ రీతిగానే మనుషు కుమార్ని దినముండును అన్నాడు కదా మత్స్ వారు తినాలో మనం ఎన్నిసార్లు చూస్తాం ఏసుకోవడం ఎవడు గురితెరగని సమయం అది గుర్తి ఎందుకు గుర్తెరగా అంటే కల్ట్ బోధన ఏముంది ఆయన దొంగ వలె వస్తాడు మధ్యరాత్రి వస్తాడు ఇలాంటి రకరకాల బోధనలు ఆయన దొంగ వలే దొంగ చెప్పకుండా వస్తానండి కాదు ఆయన ముందుగానే చెప్పిండి నేను వస్తాను ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను అన్నాడు ప్రాణ గ్రంథంలో త్వరగా వచ్చున్నాను ఎవడు వాడు జీవితం అని చెప్తున్నాడు కాబట్టి నేను ఆల్రెడీ వస్తున్నాడు దొంగ చెప్పకుండా వస్తాడు దొంగ వల్లే వస్తున్నానంటే ఆయన సమయము ఆయన టైము ఎవరికి చెప్పలేదు కాబట్టి నువ్వు ప్రతిక్షణం సిద్ధపడి ఉండాలా అన్న విషయాన్ని హెచ్చరిస్తుండ వాక్యంలో కాబట్టి ఆయన దినము మటుకు మహాదినము అది భయంకరమైన దినం విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలా సృష్టి యావత్ సృష్టి ఆరంభం మొదలుకొని అటువంటి దినం ఇంతవరకు లేదు దాని తర్వాత ఇక మిదట ఉండదు అని యేసుప్రవ్వే మత్సవార్ తిరునాద్యంలో చెప్పిండు అంత భయంకరమైన దినమైన దాన్ని చూసినవాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు మతేశ్వారీనాలద్యంలో ఆయన దాన్ని చూసిండు కదా ఆయన సృష్టి యావత్తు సిద్దపరచినప్పుడు ఆయన తెలుసు భవిష్యత్తులో ఏ కాలంలో ఏ టైంలో ఇది జరగబోతుంది అందరికీ తెలుసు పేతరు గురించి చెప్పిండే ఫలాని టైంలో ముమ్మార్ నాన్న గురించి బొంకుతావని ఆయనకు తెలుసు కోడి కూసిన టైం కూడా తెలిసినవి కోడి కూసినప్పుడు నువ్వు గ్రహిస్తావు నువ్వు ముమ్మారు బొంగిద్దావు అనేసి సో మూడవసారి కోడి కూసినప్పుడు అప్పుడు గ్రహిస్తాడు పేతురు కానీ ఏ ముందుగానే తెలుసు కోడి కూసే టైం ఎప్పుడు అనేది కూడా తెలిసినవి అంటే ఆయనకు అన్ని తెలుసు ఏ టైంలో ఇవన్నీ జరిగిపోతాయి కాబట్టి ముందుగానే నేను ఇదిగో నేను మిగతా ముందుగానే చెప్పినాను అంటున్నాడు కాబట్టి ముందుగానే ఇవన్నిటిని మనకి హెచ్చరికలాగా రాసేడు కాబట్టి మనం వీటిని అర్థం చేసుకుని అనేకలను సిద్దపరిచే బిడలుగా మనము జీవించాల సరే ఈ యొక్క మహా బలి దేనికి సంబంధించింది ఏడవ అధ్యాయంలో ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు దేనికి సంబంధించింది ఈ బలి అనే విషయమే మనము కొన్ని వారు నుంచి ఇక ధ్యానిస్తున్నాం ఇది గొప్ప శ్రమల పాలై హత సాక్షులు అయ్యే దానికి సంబంధించిన వాక్యం ఇది అని కూడా మనం ఎన్నోసార్లు వీటిని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఆయన ఏర్పరిచిన బలి సంబంధించింది పాత కాలం నుంచి చూస్తే మనము ఆ ఆదామ అవలు పాపం చేసిన కాలంలో ఆయన ఒక బలిని సిద్దపరచిండు ఆయన అక్కడ బలిని సిద్ధపరచకపోయింటే ఆదామవల పాపంలు కవిపుచ్చకపోయాడు కాబట్టి అక్కడ మొట్టమొదటి మొట్టమొదటి బలిని సిద్దపరిచింది కూడా మన ప్రభువే ఆదామవల కాలం తర్వాత ఆయన సిద్దపర్చిండు దాని తర్వాత మనము నోవా కాలంలో చూస్తాము దాని తర్వాత అబ్రహాము తన కుమారుణ్ణి సమర్పించడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక బలిని దేవుడే సిద్ధపరిచిరు దేవుడే ఇచ్చి బలి ఎప్పుడైనా ప్రవ్వే విషయం ఎందుకంటే ఇది మనుషుల చేతులతో జరిగిన కాదు అన్న విషయాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తుండ్రు అది సిద్ధపరుస్తాడు అన్న విషయాన్ని రీతిగానే తన కుమారుణ్ణి కూడా మన ఇచ్చిండు అన్న విషయం జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిద్దపరిచింది కూడా ఆయన కుమారుని బలికి సిద్దపరిచింది కూడా ఆయన అందుకే తన కుమారుడు శిల మీద శిల మారడానికి ముందు ఏమంటాడు ఆ గెచ్చమైన తోటలో ప్రార్థన చేస్తూ రాత్రి తన చెమట రక్త కదా రక్తంగా మారినప్పుడు తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యద్ధ నుంచి తొలగించము ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమేను అప్పుడు తొలగించండి ఆ గిన్నె తొలగించలేదు కదా దాని అర్థమేంది తన కుమారుని బలిగా మన కొరకు సిద్ధపర్చిండు అన్న విషయం అందరు తెలుసు కాబట్టి ఆ రీతిగా చూస్తే అరణ్యంలో నోవా మోషే కాలం అనేది పసుకాడ మొట్టమొదటి ఆదామావల కాలంలో ఏదైనా తోటలో బలి రెండవది నోవా కాలపు బలి మూడవది అబ్రహాము కాలపు బలి నాలుగవది మోషే కాలపు నిర్గమకాండ పరిణవద్యం బలిని సిద్ధపరిచింది ప్రవ్వే అబీబు నెల పద్నాలుగవ తేదీన సాయంత్రము మీరు పస్కాను ఆచరించవలను త్వరత్వరగా పస్కా పస్క పస్కా పష్క విందులో పాల్పొందినప్పుడు మీరు త్వర తిని మీ నడములు కట్టుకొని ఆ పస్క పశువును తింటప్పుడు చేదు కూరలతో తినమనడు ఇవన్నీ ఉపమనితీ చెప్పబట్టి చేదు కూరలతో తినమనడు అంటే ఆ పస్క పశువు మాంసాన్ని తింటప్పుడు చేదు కూరలను తినడంటే మీ యొక్క శ్రమని జ్ఞాపకం చేసుకోండి చేదుకూర అంటే మీ చేదు అనుభవాలు మీ పాపపు జీవితం చేదు అనుభవం దాన్ని జ్ఞాపకం చేసుకోండి పసుకా పసుపు మా పాపంలో కొరకు చనిపోయింది అన్న దాన్ని జ్ఞాపకం చేసుకోవడం కొరకు చేదు కూరలతో తినమన్నాడు సరే దానికి సంబంధించిన సైంటిఫిక్ గా అన్నీ ఏవో చెప్తాడు రవి మనకు అవసరం లేదు ఇప్పుడు చేదుకూరలు కూడా మంచిది అనే విషయం కూడా మనం చేస్తాం అదే రీతిగా ఏలియా కాలంలో కూడా మనం చూస్తాం కదా చేదుకూర భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ శిష్యులు తోటలో పోయి అన్ని తెంచుకొని వచ్చి రాకులు తెంచుకొని కుండలో ఉడకబెట్టి ఆ ఆకులు తిందామన్నప్పుడు చేదు ఉంటది అప్పుడు ప్రభాక్ దగ్గరకు వచ్చి అయ్యా ఇందులో విషమున్నది అంటే కొంత పిండి తీసుకొచ్చి కలుపుతాడు అందులో పిండి తీసుకొచ్చి కలిపినప్పుడు ఆ చేదుతనం పోయినాక ఆ తింటాడు అవన్నీ ఏసు మరణానికి సాదృశ్యం పిండి దేనికి సాదృశ్యం ఆయన శరీరానికి సాదృశ్యం ఆయన రక్తానికి సాదృశ్యం కాబట్టి విషము పాపానికి సాదృశ్యం విషం ని తొలగించేది ఆయన రక్తం ఇవన్నీ ఉపమారీతిగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి సరే ఆ బలి అరణ్య మార్గంలో మోసే కాలంలో నాలుగవ బలి అరణ్యంలో ఆదామవల కాలము నోవా కాలము అబ్రహము కాలము మోసే కాలము అరణ్యంలో అరణ్యంలో వాళ్ళు నలభై సంవత్సరాలు తిరిగిండ్రు దాని తర్వాత ఆరవ బలి మందిరము కట్టినాక ఫస్ట్ టైమ్ మందిరంలో బలి అర్పించారు సొలం మందిరం కట్టినాక అది ఉపమాన్ రీతిగా మనం అర్థం చేసుకోవాలా మందిరము అరణ్యంలో తిరుగుతున్న మందిరం అది నడక మీద పోయే మందిరం అది నడుచుకుంటా పోయే మందిరం అది అరణ్యంలో ఆరు లక్షల మంది నలభై సంవత్సరంలో నడుస్తున్నారు అది అరణ్యం అది ఏమంటారు దాన్ని మొబైల్ చర్చ్ అంటారు దాన్ని మొబైల్ చర్చ్ అంటే నడుచుకుంటా పోయే చర్చది అటు నలభై సమాచాలు వాళ్ళు అర్పించిన బలి అది ఐదవ బలి ఆరవ బలి వచ్చి మందిరము కట్టినాక సొలమోను రాజు మందిరాన్ని కట్టినాక మొట్టమొదటిసారి మందిరం లోపల బలిపీఠం దగ్గర బలి అర్పించడం పసుక పండగని ఆ సంఘంలో ఆరాధించడం అనేది ఆరవ బలి కానీ అది సంపూర్ణమైంది కాదు అని గుర్తించడానికి కొరికే దేవుడు మనకు తన కుమారుణ్ణి మనకు బలిగా అర్పించిండు ఆయన మరణము ఏడవ బలి అంటే సమాప్తమైనది ఏడు అంటే సమాప్తం కాబట్టి ఏడవ బలి అనేది సంపూర్ణమైనది దాని తర్వాత ఎనిమిదవది వింతగా ఉండే బలి ఎనిమిదవది వింతగా ఉండే బలి ఎందుకంటే ఏడు సమాప్తం అయిపోయింది ఏడు తర్వాత ఇంకా బలి లేదు ఆయన ఒకేసారి అందరి నిమిత్తం తన ప్రాణాన్ని త్యాగం చేసిండు అనేది కాబట్టి ఏడవ బలి సంపూర్తి సమాప్తమైన బలి దాని తర్వాత ఇంకా బలి లేదు కాని ఇక్కడ జఫన్య గ్రంథంలో మనం చూస్తున్న వాక్యం దేనికి సంబంధించింది ప్రభువే ఒక బలిని సిద్ధపరిచి ఉన్నాడు అది అయిపోయింది అంటే సరిపోయింది సమాప్తం అయిపోయింది ఇంకా ఒకసారి ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్లిపోయినాక మన పావుల నిమిత్తము ఇంకా మరోసారి తిరిగి చనిపోవడానికి వీల్లేదు ఆయన కానీ ఎప్పుడైతే మనము ఆయన మరణ భూస్థాపన పునరుదల పాలు పొందమో లేక పాల్ పొందడం అనే గుడ్డిగా నమ్ముతున్నామో ఆయన మరణ భూస్థాపన పునరుదల పొందకుండా నువ్వు తిరిగి ఈ లోకాతీతంగా జీవిస్తే నువ్వు మరణించాల్సి వస్తుంది అది ఎనిమిదవ బలి అదే గొప్ప అందరూ మరణించేది కాబట్టి ఈ బలి దానికి సంబంధించింది దానికి సంబంధించిన విషయాలు మీకు ఇంకెన్నో చూపిస్తాను ఇప్పటికే మనం ఎన్నో చూసినాము కాలం వెళ్లే ఈ ప్రవచనలన్నీ సంపూర్ణంగా మనకు అర్థం కావాలా చెప్పేటండి నేను కానే కాదు ఈ విషయం ఒకటి జ్ఞాపకం తీసుకోవాలి మీరు ఇవన్నీ ఖచ్చితంగా దానికే దారి తీస్తాయి అన్న విషయాన్ని నువ్వు ఏరీతిగా అర్థం చేసుకుంటావు ప్రవచనలన్నీ నెరవేరేటప్పుడే అర్థం చేసుకుంటావు అంతవరకు వాటిని నువ్వు పరోక్షంగానే చూస్తున్నావు అవి అటన్నింటిని నువ్వు పరోక్షంగానే చూస్తున్నావు కాబట్టి దేవుడు సిద్ధపర్చిన బలి దేనికి సంబంధించింది జఫన్యా ఎవరు జఫన్యా జూదా గోత్రంలో పుట్టిన ఏకైక ప్రవక్త యూధా గోత్రంలో రాజలే కనిపించారు మనకి దావిదు తర్వాత సొలమోను సొలమోన్ తర్వాత రెహాబాం ఈ ముగ్గురు రాజులు కనిపిస్తారు రెహాబాం తర్వాత మొత్తం చీలికలు చూస్తాం మనం కాబట్టి దావిదు గోత్రం లేక యూధా గోత్రంలో నుంచి రాజులే వచ్చారు గాని ప్రవక్తలు రాలే జన్యా మొదటి ప్రవక్త చివరివాడు యస్ప్రవ్వే యేసుని ప్రవక్త లాగా వాళ్ళు ఒక రైతే గుర్తుపడుతున్నారు యేశుని ప్రవక్తలాగా గుర్తుపడతారు యశ్వని రాజులాగా గ్రహిస్తారు యశవాని దేవుళ్ళగా మనము స్వీకరిస్తున్నాం కాబట్టి యేసులో అన్ని సంపూర్ణత ఉంటాయన్న విషయాన్ని చూపిస్తున్నాం ఆయన తర్వాత ఇంకా గోత్రాలు లేవు అన్న విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి జఫన్యా యేసుపురవుకి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ ఆయన సొంత బంధువులకే ప్రవచనిస్తున్నాడు ఆశ్చర్యం అది జఫన్య హెజకియా వంశంలో హెజకి కుటుంబంలో గర్భంలో పుట్టిన వాడి అని మొదటి వర్షంలో చెప్పబడింది కాబట్టి ఆ యొక్క యూద గోత్రంలో పుట్టిన జెఫనియాత్రులకే లేకపోతే యూదయా దేశంలో ఉన్న వారికి మరియు ఎరుసలేం ఉన్న కాపురస్లకు ఆయన ప్రవచిస్తున్నాడు ఏమని ప్రవచిస్తున్నాడు ఏది విడవకుండా భూమి సమస్తం నేను తుడిచివేసేదను నా హస్తమును యూద వారి మీదను ఎరుసలేము నివాసులు మీదను చాపి ఎందుకు జాబుతున్నాడు దేవుడు తన హస్తాని వీరి మీద వారు బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠ వారిని దాని అర్చకులను నిర్మలము చేసేదను సరే ఇవన్నీ మనం చూసినాం కదా మూడు గుంపుల గురించి ఇక్కడ చూస్తున్నాం మూడు రకాల మత క్రైస్తవ గుంపులు మూడు రకాల మనుషులకి ఇది సాదృశంగా ఉంది ఈ వాక్యం కాబట్టి వాళ్ళందరినీ నేను తుడిచివేస్తా అంటే గోపజర్ కూడా తుడిచి వేస్తాడు కానీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు వాళ్ళని అదే విషయము బలిపీఠం చూడండి బలిపీఠం దేనికి సంబంధించింది బలి దేనికి సంబంధించింది రకరకాల బనులు ఉన్నాయి కదా లేవియా కాండంలో మనం చూస్తాం రకరకాల బనులు అపరాధ పరిహారార్థ బల బలి దాని తర్వాత రకరకాల బనులు ఉన్నాయి ని అన్నిటికంటే ముఖ్యమైనది పాప పరిహారార్థ బలి కాబట్టి ఇక్కడ చెప్పబడిన బలి దేనికి సంబంధించింది వీలు చనిపోతే పాప పరిహారం కాదు ఆయన బలిని స్వీకరిస్తేనే వీళ్ళకి పాప పరిహారం ఉంటుంది ఎందుకంటే అసలైన బలి ఆయననే కాబట్టి వాళ్ళ ఈ బలి దేనికి సంబంధించింది వింతరకమైన ఎనిమిదవది ఎప్పుడు వింతరకం ఉంటుంది ఎనిమిది అంటే కొత్తది అని అర్థం ఏడవది సమాప్తం సంపూర్తి ఎనిమిదవది ఎప్పుడు కొత్తగా అంత వింతగా పాతవి గతించినక సమస్తం కృతమైతాయి కాబట్టి ఎనిమిదవది కూడా కొత్తగా ఉంటుంది అది అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటది కానీ ఆత్మలో దేవుడు మనకు చూపిస్తారు వాటిని ఏమంత కష్టం కదా మనకు ఎందుకంటే నా ఎదుగు నేర్చుకున్నాడు ఆయన నేర్తనే అది సున్యాసంగా కాబట్టి ఈ బలి సంబంధించింది వాళ్ళు హత సాక్షులు ఆయన కొరకు అంతవరకు సగం సత్యం సగం అబద్దంలో ఉండి తృణీకరించిన వారు జల్సాగా జీవించే వాళ్ళు వీళ్ళందరూ వారి మిడల మీద కథలున్నప్పుడు అప్పుడు వాళ్ళ జీవితాల్లో ప్రభుకి సమర్పించుకోవడం అది అసలైన బలి అది వింతరకమైన బలి ఆ ఏడవ బలి దాని సమచ్చింది దాన్ని ఎవరు సిద్దపర్చిండ్రు అంటే ప్రభు సిద్దపర్చింది అనేసి ఇక్కడ ప్రవక్త మనకి జ్ఞాపకం చేస్తుండ్రు కాబట్టి వీళ్ళందరూ అంటే ఉపమాన్ రిగా యూధా లేక ఎరుసుమ్ అంటే ఎరుసలేం కాపరస్లన్నా యూధా కాఫరస్లన్నా మత క్రైస్తవ క్రైస్తవులకు సాదృశ్యం ని లక్ష నలబెల మంది సియోను కాపురస్లకు సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా గానీ ఎందుకంటే సియోనులో ఉన్నవారే సి పర్వతం మీద నివసించే శాశ్వతంగా అతనితో పాటు నివసించేవాళ్లు అని వాక్యమని మెనుసలు చూసినాం గోరపిల్ల ఎక్కడికి వెళ్తే వారు అక్కడ వెళ్లిరి గోరపిల్లతో పాటు ఆ పర్వతం మీద వారి నిత్యం నివసించిరి అన్న విషయాలు మనం చూసినాం అక్కడ వాక్యాలు కాబట్టి వీరిని ఎందుకు దేవుడు శ్రమల పాలు చేస్తుండడు మనం అక్కడ చూసినాం ఏంటంటే ఎవరైనా చెప్పగలరా ఎందుకు అనేది ఎనిమిదవ వచనంలో ఉంది వీరందరూ ఎందుకు శమలపాలయం మరణించబోతుండీ దాని గురించి కూడా మనం కొంతకాలం క్రిందట వాక్యాన్ని ధీర్యంగా ధ్యానించినవి ఏంటంటే యొహోవ ఏర్పరిచిన బలిదిన మందు ఆ బలిదిన మందు ఏం జరుగుతుంది చూడండి అధిపతులను రాజకుమారులను అని దేశస్తుల వల్లే వేసుకున్న వారిని అందరినీ నేను శిక్షించను కాబట్టి మరోసారి మూడు మూడు గుంపులను జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ప్రతిసారి మనకి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు ఆయన విధానం అది కాబట్టి మనం ఆయన విధానం పోవాలా మన మన తలంపులకు చోటు ఇవ్వద్దు మనం మన తలంపులకు చోటు మనం మోసపోతాం కచ్చితంగా ఎందుకంటే ఆయన దృష్టిలో మన మన తెలివి వెరితనంతో పోల్చబడింది ఆయన జ్ఞానం అందు ఆయన తెలివి అందు మన తెలివి వెరితనంతో పోల్చబడింది కాబట్టి మన తెలివి దేనికి పనికిరాదన్న విషయం కూడా మనం ఈసారి మనం దృఢంగా దాన్ని నిశ్చయించుకోవాలా ఆయన తలంపుకు చోటు ఇవ్వాలా ఆయన మనసు మనం పొందుకోవాలా ఆయన మనసును మనం ధరించుకోవాలా క్రీస్తు కలిసి మనసు మీరును ధరించుకునే అన్నాడు కదా కాబట్టి ఆయన మనసును మనం ధరించుకున్నప్పుడు మన వెరితనం పోతుంది ఈ లోకస్లకు వెరితనమే ఉంటుంది మనం చెప్పేది మాట అర్థం కాదు ఎంత విన్నా అర్థం కాదు వాళ్ళకి ఎందుకంటే ఇది వెరితనం లాగా ఉంటుంది వాళ్ళకి కానీ దాన్ని రుచి చూసినాక వాళ్ళు రుచి చూసినాక ఎవరు విడవరు రుచి చూసినాక ఎంత శ్రేమస్యరు ఒక్క ఉదాహరణ విడండి ఏసుని ఎందుకు శిష్యులు విడలేకపోయినారు మనను మగునంత వరకు ఈరోజు కూడా చాలా మంది ఆయన కొరకు వాళ్ళ జీవితాలు త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు కదా ఈ రోజు కూడా ఎందుకని ఆయన ఆయన సజీవుడు ఆయన చనిపోయినాక ఎంతమందికి కనిపించింది చెప్పండి ఎంతమంది కనిపించారు మీరు చెప్పండి ఊహించుకోండి ఎంతమందికి కనిపించింది వినచ్చు లేప్ర కొంతమందికి భ్రమ కలిగింటది శిష్యులకి భ్రమ కలిగింటది భ్రమ ఎప్పుడు కలుగుతుంది చెప్పండి ఒక్కడికి ఇద్దరు గలుతుంది కళ్ళు మూసుకొని నిద్రపోతూ భ్రమలాగా రావచ్చు లేక కలర్ లాగా రావచ్చు అట్లా రావచ్చు కానీ ఎంహస్ గ్రామానికి వెళ్తే ఇద్దరు శిష్యులు చూసారు రా అది భ్రమన పొద్దుంటి సాయంత్రం తిరిగి అది భ్రమ కాదు కదా ఏ స్ట్రో నడుచుకుంటూ పోయాండు వాళ్ళు చనిపోయి తెలియలేచ్చినాక వాళ్ళతో పాటు కూర్చొని తిన్నాడలేదా చేప చేప రొట్టె తినడా లేదా అది భ్రమన చేత్తో రొట్టె పంచుకొని తిన్నాడు వాళ్ళతో చేపని పంచుకొని తిన్నాడు అది భ్రమ కాదు ఒకేసారి ఐదు వందల మందికి కనిపించిందా లేదా ఆయన అది భ్రమ ఐదు వందల మందికి భ్రమ ఉండదు కదా ఒక్కడికి భ్రమ ఉండొచ్చని ఐదు వందల మంది ఒకేసారి ముఖాంబికగా ఆయన చూసినరు అది భ్రమగానే గారు దాని ఆయనకు విరోధంగా ఉన్న వాళ్ళు ముఖామికగా చూసిందా తన సొంత వాళ్లే ఆయన తృణీకరించు అని వాక్యం ధ్యానిస్తాం మనం కీర్తన గ్రంథంలో ఉంటది కదా తన తన రక్త సంబంధికులే అతన్ని తృణీకరించు యువసేపు తన తండ్రి ఆయన ఎప్పుడైనా వెమడించిడా ఎప్పుడన్నా కనిపిస్తుంది వాక్యం ఎక్కడన్నా కానీ మరియా ఉండే తన తల్లి ఆ పెళ్లి రోజు ఉండే కానాలో పెళ్లి అయినప్పుడు అక్కడుంది యోహాను సువార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తాం యోహాన్ సువార్త రెండో అధ్యాయంలో దాని తర్వాత అపోస్ట్ల కార్యంలో ఆమె వాళ్ళందరితో పాటు కలిసి తనని స్థుతించడం చూస్తాం అక్కడ ఏసు తల్లియు ఉండేను అని వాక్యం అక్కడ ఆయనకి పదకొండు మంది తమ్ముళ్లు చెల్లెల గురించి మనం ఎక్కడ వినం పదకొండు మంది సహోదరులు ఆయనకి పదకొండు మంది ఆయనకి విరోధులే ఒక్కడు కూడా ఆయన వెంబడించలే ఇది ఆశ్చర్యం రక్త సంబంధంలో ఉండే సమస్య ఇది కానీ ఆయన తిరిగి లేచినప్పుడు ఒక్క తమ్ముడు మారేడు యాకోబు పత్రిక దానికి సంబంధించిందే కదా యాకోబు యేసు సొంత సహోదరుడు రక్త సంబం తల్లి రక్తం పంచుమని పుట్టినవాడు ఆయన ఒక్కడే యేసును వెంబడించాడు కానీ ఆయనకు ముందు విరోధే తన రక్త సంబంధికులే ఆయనకు విరోధం ఒక్కడే ఆయన తిరిగి లేచినాక ఈయన దేవుడు ఈయన సృష్టికర్త అని ఆయన స్వీకరించి ఆయన వెంబడించి సంఘాన్ని సంఘాన్ని స్థాపించిండు ఆయన చాలా సేవ చేసి ఆయన ఆయన పత్రిక కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు కదా మనం చవితే ఆయన యాకోబు పత్రిక ఏసు సహోదరుడు ఒకప్పుడు ఏసు వ్యతిరేకం కానీ ఆయన సజీవుడు అని తెలుసుకున్నాక ఆయన కొరకు సాక్షిగా జీవించిండు మరణ మగునంత వరగా అందరు కృషులందరూ మరణం మగునంత వరకు విడిచిపెట్టలేదు ఎందుకు విడిచిపెట్టలేదు ఆయన ఖచ్చితంగా దేవుడు అంత దృఢ నిశ్చయం వాళ్ళకు ఉండే చివరిగా మనం చూస్తాం పౌలు సౌలుగా ఉన్న పౌలు మారినాంక ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు విరోధమే కదా ఏసో విరోధంగా ఉండే ఏసో చంపడానికి హింసించడానికి ఆయన ఆమోదం పొందుకొని ఎక్కడికి వెళ్తున్నాడు దమస్కో మార్గంలో వెళ్తున్నాడు వాళ్ళను పట్టుకుని హింసించిండు స్థెఫరిని కొట్టించింది కూడా ఆయననే ఎంతమంది దాన్ని ఒప్పుకుంటారు అక్కడ ఉంది వాక్యం మీరు స్టెఫెన్ గురించి అస్తకాలను ధ్యానించినప్పుడు ఏడవది ఏమో స్టెఫెన్ ని కొట్టించినప్పుడు స్టెఫెన్ రలతను కొట్టి చంపినప్పుడు సౌలు అక్కడ ఉండి ఆమోదించెను అని ఉంది వాక్యం సౌలు దాన్ని ఆమోదించను అంటే తనే దాన్ని ఇంప్లిమెంట్ చేయించండు తనే దాన్ని ప్రారంభించిండు యాజకుల మెప్పు పొందడానికి వరకు మతంలో ఇదొకటి ఉంటుంది పాస్టర్స్ మెప్పు పొందడానికి వరకు పనికిరాని పనులు కూడా చేస్తారు సేవకులు ఫాస్టర్స్ మెప్పు పొందడం కొరకు దొంగ పనులు చేస్తారు చెత్త పనులన్నీ చేస్తారు కానీ మనము ఆ పనులు ఏం చేయడం లేదు ఎందుకంటే అవి శరీర మనం మన ప్రభుని మన ప్రభు మెప్పుడు కొరకే మనం ప్రయాసపడుతున్నాం ఇక్కడ ఎవరి మెప్పులు మనకు అవసరం లేదు అది మనం ఏదో ద్వేషంతో చెప్పేది కాదు రోషంతో చెప్పే మాట అది మన ప్రభు కొరకు మనం రోషంగా కలిగి జీవించుతూ చెప్పాల్సిన మాట కాబట్టి మనము కేవలము మన ప్రభునే సంతోషపరచాలా అన్న విషయము పౌలు తిమతి రాష్ట పత్రికలలో చూస్తాం ఆయన రాష్ట పత్రికలలో కాబట్టి మూడు రకాల గుంపుల వారిని అతను శాశ్వతంగా నిర్మూలిస్తున్నాడు కానీ ఆ వస్తములు వివరాలు అన్ని దేశస్తుల వల్లే వేసుకున్న వారందరినీ నేను శిక్షిస్తూ బాగా అర్థం చేసుకోండి నిర్మూలించడము శిక్షించడం నిర్మూలించడము శిక్షించడం ఆయన ఎందుకు నిర్మూలిస్తున్నాడు ఎందుకు శిక్షిస్తున్నాడు నిర్మూలించడం అంటే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నిర్మూలించబడతాయి ఈ విషయం మనం ఎన్నిసార్లు వాక్యాలు చేసినాం జక్ర గ్రంథంలో ఇంకా డైరెక్ట్గా ఉంది వాక్యం మొదటి రెండు గుంపులు అవి వాటిని మనం ఏమంటాం సర్పంలు తేళ్లు ఈ రెండు గుంపులని శాశ్వతంగా ఆయన నిర్మూలిస్తాడు కానీ ఈ అన్య దేశ వస్త్రములు వేసుకున్న వారిని ఆయన శిక్షిస్తాడు సో ఆయన శిక్ష ఎట్లుంటది సరే మనం కొంతకాలం క్రిందట ఈ యొక్క అన్ని దేశస్తుల వస్త్రాలు దేనికి సంబంధించిన విషయం మనం ధ్యానించినప్పుడు ఒక ఒకటి మనకు బాగా జ్ఞాపకం వస్తా ఉంటుంది పాత నిబంధన కాలంలో మోస్టే ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసింది ఏంటంటే స్త్రీలు పురుషుల దిశోపదేశంలో చూస్తాం ఏమని చూస్తాము స్త్రీలు స్త్రీ పురుషుడి వేషం వేసుకోవద్దు వేషం వేసుకోవద్దు పురుషుడు వాటిని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం బట్టధించింది నిజంగా బట్టలకు సంబంధించింది అది అట్లా అంటే ఈరోజు జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారు ఆడపిల్లలు మళ్ళీ అది పురుషుకి సంబంధించింది జీన్ ప్యాంట్ టీషర్ట్ దేనికి సంబంధించింది ఈ వాక్యాన్ని అర్థం కాక చెత్త చెత్త చెత్త తయారైపోయింది ఏ బట్టలు వేసుకోవాలా ఏ వేసుకోవద్దు వాటికి సంబంధించింది గానే కాదు ఎందుకంటే ఇవన్నీ ఇవన్నీ కృతమైనవి కాబట్టి దేవుని స్త్రీ వస్త్రము పురుషుని వస్త్రం దేనికి సంబంధించింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలా స్త్రీ పురుషులకు సంబంధించిన విషయం కాదు కాబట్టి ఇవి దేనికి సంబంధించినవి స్త్రీ అంటే ఉపమాన రీతిగా క్రైస్తవ సంఘానికి సాదృశ్యం కాబట్టి స్త్రీ ఏ రీతిగా ఉండాలా స్త్రీ లాగానే ఉండాలని చెప్తున్నాడు జ్ఞాపకం చేసుకుంటూ స్త్రీ ఎటువంటి వసతులు వేసుకోవాలి క్రీస్తుని ధరచుకోవాలంటే క్రీస్తు పురుషుడు కదా దాన్ని అర్థం చేసుకుంటాం మనం వాక్యాన్ని అందులో ఏమైనా డౌట్ ఉంది అవన్నీ ఇతరుల ఆచారాలు పాటించద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటూ ఇతరుల జీవిత జీవన విధానాన్ని మనం అవలంబించుకోవద్దు ఈ లోకంతో మనకి స్నేహం అవసరం లేదు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం వేసుకుంటావు కాబట్టి అక్కడ వెళ్ళినప్పుడు ఆ వాక్యం దేనికి సంబంధించింది నువ్వు ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి అనేది సంబంధించింది కాబట్టి ఈ వస్త్రానికి సంబంధించిందా నీ హృదయానికి సంబంధించిందా నీ ఆత్మకు సంబంధించిన వస్త్రాల గురించి మాట్లాడుతుండ నీకు నీ శరీరానికి సంబంధించిన వస్త్రాల గురించి మాట్లాడుతుంటా వాళ్ళు అదైతే కంటే ఆదామ వాళ్ళు వేసుకుని వస్త్రాలు ఏంటి అది ఇద్దరు ఒకటే వస్త్రం వేసుకుంటారు గొరచర్మమే కదా వాళ్ళు వేసుకుంది ఇద్దరు వేసుకుంది గురచర్మమే దానికంటే ముందు వేసుకుంది వాళ్ళు ఆకులతో ఆకులతోనే వస్త్రాన్ని తయారు చేసుకుని వేసుకున్నారు అవి పనికిరాని వస్త్రం అని దేవుడు మంచిగా చర్మంతో తయారు చేయబడ్డ వస్త్రం అని ధరింపజేసి వాళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉంటది మీకు ఈ వాతావరణానికి మీరు నిలవడాలంటే అటువంటి వస్త్రాలు వేసుకోవాలనేసి ఆయన తయారు చేసేది కాబట్టి వస్త్రము నిజంగా దానికి సంబంధించింది కాదు బట్టలకు సంబంధించింది కాదు ఇంకో ముఖ్యమైన జాగ్రత్తగా మంచిగానే మనం తయారు కావాలా ఎందుకంటే మనం మన ప్రవర్తన మన విధానాలన్నీ మనం వేసుకునే బట్టల నుంచి వస్తుంది మన మనం మనల్ని ఏ రీతిగా రెస్పెక్ట్ ఇస్తారు మనుషులు అంటే మనం వేసుకుంటే బట్టల నుంచి అనేసి మనం ఆడంబరంగా జీవించే బట్టలలో సంబంధించింది వాక్యం ఆడంబరంగా చూపించుకోవాలనే దానికి సంబంధించింది కాదు వాక్యం నీతిగా ఉండాలా సరళంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా సరే ఎటువంటి బట్టలు వేసుకుంటే జాగ్రత్తగా ఉండగలం అంతే వింత వింత బట్టలు వేసుకుంటే మనుషులు అంతా మన తట్టే చూస్తూ ఉంటారు అంటే ఇతరులు మనల్ని ఆకర్షించుకోవాలా ఇతరులని మన తట్ట ఆకర్షించుకోవడానికి కొరకు మనం వేసుకుంటున్నాం ఈ లోకంలో వేసుకునే కానీ మనం అందరము ఆయన తట్టు ఆకర్షించబడేటట్లు మనం తయారు కావాలా ఇతరులను తయారు చేయాలి కదా ఆ విధానం కాబట్టి ఎటువంటి బట్టలు వేసుకోవాలనేది కాదు ఇక్కడ అన్యజనుల బర్తలు అంటే అన్యజనుల వస్త్రములు అంటే అన్యజనుల ఆచరణ మీరు మెట్టుకు క్రీస్తును ధరించుకుని అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి అన్ని జనుల వస్త్రములు ధరించుకున్నవారు అంటే అన్య జనుల దేవతలను ధరించుకున్నవారు వేరే ఒక ఏసులను ధరించుకున్నవారు ఇట్లా చెప్తే ఇంకా కరెక్ట్ గా అన్యజనుల వస్త్రంలో ధరించుకోవడం అంటే అన్యజనుల దేవతలను అవలంబించడం వారిని అనుసరించడం కాబట్టి అన్యజనుల దేవతలను అనుసరించిన వారిని అందరినీ నేను శిక్షిస్తా అంటున్నాడు కాబట్టి అన్యజనుల ఆచారాలు అభ్యసింపకుడి వారి దేవ వారి దేవతలకు వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవునికి మీరు చేయకూడదు అని అని ఆయన చేస్తాడు ఖచ్చితంగా శిక్షిస్తా అంటున్నాడు కాబట్టి ఎప్పటికైనా ఆయన ఒకటే రీతి వాక్యం కృత నిబంధన గాని పాత నిబంధన గాని ఆయన వాక్యం ఎప్పటికీ మారదు ఆ రోజు కూడా నేను మొదటి నుంచి నేను మీతో ఉపమానీతిగానే మాట్లాడినాను అంటాడు నుంచి అంటే ఆది కాలం నుంచి కూడా ఉపరీతిగానే ఉంది వాక్యం ఆ రీతి అర్థం చేసుకోలేదు మనుషులు తేడా నేను ప్రవక్తల ద్వారా ఉపమా రీతిగానే మాట్లాడినా అంటే ప్రవక్తలంతా పాత నిబంధన కాలంలో అనిపిస్తారు మనకి ప్రవక్తల కాలంలో ప్రవక్తల ద్వారా నేను మీతో ఉపమాన రీతిగానే మాట్లాడినా అంటే ఆయన మొదటి నుంచి ఉపనీతిగానే మాట్లాడింది మన దాన్ని ప్రకృతి సహజంగా అర్థం చేసుకుంటే మన బలహీనత అది అంటే మనం ప్రకృతి సహజంగా ఉన్న వాళ్ళం కాబట్టి పాపంలో ఉంటే ప్రకృతి సహజంగా ఉంటాం పాపంలోకి వెళ్లి బయటికి వచ్చినాక ఆత్మీయంగా జీవిస్తుంటాం కాబట్టి వాటిని ఆత్మీయంగానే అర్థం చేసుకుంటాం కాబట్టి సమస్తం కృతమైనప్పుడు ఇది విషయం అన్యజన్ల వస్త్రములు అంటే అన్యజన్ల దేవతలను అభ్యసించడం అన్య అన్యజన్ల ఆచరణ అంటే వాళ్ళు ఏ రీతిగా వాళ్ళ దేవతలను పూజిస్తున్నారు ఏ రీతిగా వాళ్ళని వాళ్ళని అలంకరించుకుంటారు ఏ రీతిగా వాళ్ళ దేవతల పట్ల వాళ్ళు శారీరకంగా గాయపరచుకోవడము వారిని వారిని కించపరచుకోవడము చాలా కఠినంగా కదా ఆ మేలకు దేవతకు వాళ్ళు అన్యులు ఐగుప్తియులు కణనీయులు మేలకు దేవతకు వారి పిల్లల్ని అర్పించటలు ఆ మేలకు దేవత గురించి మనం కొంతకాలం క్రింద ధనించినాం అది మనిషి శరీరము గొంతు వరకు తల ఆవు గాని ఎద్దులాగా ఉంటుంది అది రెండు చేతులు చాకుంటుంది అది ఆ విగ్రహాన్ని కంచుతో చేస్తారు ఉంది బైబుల్లో అవన్నీ విషయాలు విగ్రహాన్ని కంచుతో చేసి దాని కాళ్ల క్రింద మంట పెడతారు అప్పుడు ఆ కంచు ఎర్రగా దగ్గ మండుతూ ఉంటుంది తల వరకు దాని కంచు అది కంచుతో చేయబడింది కాబట్టి ఎర్రగా మెరుస్తూ ఉంటుంది అది మంటకి దాని చేతుల మీద వాళ్ళ పిల్లల్ని అర్పించటం ఆ ఎర్రగా చేతుల మీద పిల్లలు ఇస్సల్పదులు ఆ ఆచారం పాటించు అని మనం చూసిన వాక్యం ఇస్సల్పదులు వారి అటువంటి ఆ దేవతను తెచ్చుకొని వారి ప్రజ వారి సొంత పిల్లల్ని ఆ దేవతకు బలి అర్పించండు ఆ రీతిగా మీ పిల్లల్ని మీరు అగ్ని దాటించిరి అంటాడు దేవుడు కాబట్టి ఖచ్చితంగా వారికి శ్రమ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ అనీజన్లు ఎట్లా చేసిండ్రో ఇల్ఫలు ఎట్లా చేసిండ్రు అది ఇప్పుడు ఆత్మీయంగా మారిపోయింది క్రైస్తవులు ఏ రిగా జీవిస్తున్నారు వాళ్ళ అన్ని ఆచారబద్దమైన కదా వాళ్ళు జీవించే విధానం అంతా ఆచారబద్దంగానే ఉంటుంది కాబట్టి వారు నేను శిక్షిస్తున్నాడు ఖచ్చితంగా నాకొక విషయం బాగా అర్థమైందంటే మనము కొంతకాలం కింద నుంచి పర్లోక రాజ్యానికి సంబంధించిన బోధ ఇక్కడ ధ్యానిస్తున్నాం కదా పర్లోకరాజు పర్లోకరాజాన్ని దేనితో పోల్చాలంటే రకరకాలుగా పోల్చండు కదా ఒకసారి నుండి మత్స్య వార్త పదమూడవ అధ్యాయంలో ఈ ఒక విషయాన్ని మరోసారి మీకు జ్ఞాపకం చేసి ఇంతకుముందు కూడా మనం ధ్యానించినాం పర్లోకరాజాన్ని ఆయన ఏరితిగా పోల్చేవాడు అనే విషయాన్ని మత్స్య వార్త పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం అంతా పర్లోకరాజానికి సంబంధించిన బోధనే నలభై ఏడవ వచ్చిన మరో విధంగా పోల్స్తూ దానికి ముందు రకరకాలుగా పోలిస్తా ఉంటాడు విత్తువాణి గురించిన ఉపమానము అది కూడా పర్లోగరాజానికి సంబంధించిందే అన్న విషయము దానికి ముందు మనం చూస్తాం దాని తర్వాత తపిపై కుమారుడు అది కూడా పర్లవరాజు సంబంధించినదే అని చెప్తున్నాడు అదే అధ్యాయాలను చూస్తాం ఇవన్నింటినీ మనం దానికి ముందు ఈ నలభై ఏడవ అచనంలో మరియు పర్లోగరాజ్యము దేంతను పోల్చాలా చూడండి సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి కాబట్టి పర్వ రచన దేని పోలింది ఒక వలని పోలి ఉన్నది దాంట్లోకి వస్తాయి అన్ని పర్వ రచనలోకి వచ్చే వాటిని పోలి ఉన్నది అంటే వల నిలలేస్తారు కదా సముద్రంలో వేస్తే దాంట్లో అన్ని రకరకాల చేపలు పడతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటు కానీ ఈ రోజు పర్వ రచం ఏ రిత్తి ఉందన్న విషయాన్ని పోల్చి చెప్తున్నారు చూడండి అక్కడ అది నిండినప్పుడు దాని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును కాబట్టి పర్వరాజము ఈ రోజు ఎట్లుందంట వల వలకి సాదృశ్యంగా ఉంది వల నీళ్ళలో వేసినప్పుడు దాంట్లో రకరకాల చేపలు పడ్డాయి అన్న విషయానికి సాదృశ్యంగా ఉంది అందులో మంచి ఉన్నాయంట చెడ్డవిన్నాయంట బాగా అర్థం చేసుకోండి పర్వరాజంలో ఏమున్నాయంట మంచి చేపలు ఉన్నాయంట చెడ్డ చేపలు కూడా ఉన్నాయంట అయితే యుగ సమాప్తిలో అట్లా ఉంటుందంట యుగ సమాప్తికి వచ్చేటప్పటికి పర్వరాజన ఎట్లా ఉంటుందంట మంచి చేపలతో నిండి ఉంటుందంట పనికిరాని వాటితో కూడా నిండి సరే మీరన్నా ఇక్కడ ఏమో చూడండి మంచి వాటిని మంచి వాటిని అంటే చెప్పండి ఏది మంచిది మళ్ళీ మీరు లేవియా కాండానికి వెళ్తే అక్కడ ఉంటే రకరకాల జీవరాశల గురించి ఏవి మంచివి ఏ చెడు అనేది సరే ఇప్పుడు నేనేం చెప్తాను ఏవి తినాలి ఏమి తినొద్దు అనేది ఇదంతా క్రిస్మస్ పండగ సీజను న్యూ ఇయర్ సీజను దీని తర్వాత మళ్ళీ ఈస్టర్ సీజన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి దానికి సంబంధించింది కాదు నేను చెప్తుంది ఏ పండగ టైం పండగ టైంలో ఏమి ఆహారం తినాలా ఏమి తినదు అనేది నేను ఎప్పుడు చెప్తా నేను ఆ విషయాలుగా చెప్పిండు ఇక్కడ ఏం చెప్తుండే ఉపరీతిగా అక్కడ ఉంది ఫలాని దాన్ని తినద్దు ఫలాని దాన్ని తినద్దు పలాని వాటిని తినొచ్చు పలాని వాటిని తినొచ్చు అని చెప్పిండు అక్కడ కాబట్టి అక్కడ ఒక లాగుండి ఇక్కడ ఒక లాగుండి అని కానే కాదు ఆయన ఎప్పటికైనా ఒకటే రీతి ఉంటాడు ఆయన మారడు మారిన దేవుడు మనం మారాలా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన మారడు మనం ఎందుకు మారాలంటే మనము ఒక రీతిగా లేము మనము సంపూర్ణంగా లేము ఒక రీతిగా అంటే సంపూర్ణంగా లేము ఆయన ఎప్పటికైనా సంపూర్ణుడు కాబట్టి ఆయన మారడం లేదు మనము సంపూర్ణం కాదు కాబట్టి మనం మారాలా పాపం నుంచి మరాలా రక్షణ పొందాలా రక్షణ పొంది గమునుంటే సరిపోదు నీ రక్షణని నువ్వు సంపూర్తి చేసుకోవాలా నీ యొక్క పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా ఇవన్నీ చెప్పిండి ఆయన ఒకసారి రక్షణ పోతే సరిపోదు నీ రక్షణ సంపూర్తి చేసుకోవాలా నీ పిలుపును నీవు నిశ్చయం చేసుకోవాలి నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలా అంటే మేక్ ష్యూర్ నిశ్చయం అంటే యు మస్ట్ మేక్ ష్యూర్ అంటే గ్యారంటీ చేసుకోవాలా నీ యొక్క పిలుపును నీ యొక్క ఏర్పాటుని నువ్వు గ్యారంటీ చేసుకోవాలంట నేనెట్లా గ్యారంటీ చేసుకోవాలా దాని కొరకు ప్రయాసపడాల సీల్ గ్యారంటీ అంటే సీల్ ముద్ర ముద్ర కొరకు ప్రయాసపడాలా నువ్వు ముద్రించబడే ప్రయాసపడాలా పరిశుద్ధ విమోచన దినం వరకు మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినట్ట రాష్ట పత్రికలో అంటే విమోచన దినం వరకు మనం ముద్రించబడ్డం పరిశుభ్రం పొందుకున్నా ప్రధానంటే కాదు ముద్ర అది కాదు ముద్ర నువ్వు నిజంగా ముద్రించబడ్డవాడమైతే నువ్వు వీటిని గ్రహించగలుగుతావు ఎందుకంటే నువ్వు పరిశుభ్రమలో సీల్ చేయబడ్డవు అంటే నువ్వు ఈ యొక్క వాక్యంలో సీల్ వేయబడ్డావు నువ్వు ఇందులో ఉన్న గ్రంథపు చుట్టాల నువ్వు వీటిని బాగా చేసుకుంటావు తెలిసిపోతుంది నువ్వు ముద్రించబడ్డావా లేదనేది ఎవరు తెలిసిపోతుంది ప్రభుత్వ తెలిసిపోతుంది నీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే నువ్వు అప్పోస్లల్లో ఐక్యత ఉంది కదా వాళ్ళ బోధలో ఐక్యత ఉందని మనం చూస్తాం అందరూ ఏకీభవించిరి అని కదా ప్రతి ఇంట రొట్టె విరుస్తూ ప్రతి ఇంటింటే రొట్టె విరుస్తూ ఒకటే బోధలో ఐక్యత కలిగిన వారు అన్న విషయం మనం చూస్తాం థౌట్ ని తెలిసిపోతుంది ముద్రించబడ్డ వాళ్ళలో ఐక్యత ఉంటుంది ఐక్యత అంటే అందరం కలిసి వెళ్ళినది కాదు ఐక్యత అంటే నువ్వు తీర్మానించుకున్న బోధలో నువ్వు ఈ ప్రభుని ఏరీతిగా స్వీకరిస్తున్నావు బైబుల్ జ్ఞానంలో ఐక్యత ఆ ఐక్యతకి రావాలంటే చాలా శ్రమతో కూడిన పని అప్పుస్థుల ఐక్యత కనిపిస్తుంది మనకి సరే అక్కడక్కడక్కడక్కడ కొంచెం వాళ్ళకి కూడా డిఫరెన్సెస్ వచ్చి విడిపోయినరు దాని తర్వాత మళ్ళా వచ్చి ఆ విషయం మనం గ్రహిస్తాం కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే మంచి చేపలు పనికి రాని కూడా పనికి రాని అంటే మీకు తెలుసు వల వేసినప్పుడు అలా పిచ్చి పిచ్చి అన్నీ పడతా ఉంటాయి పాములు పడతాయి తాబేళ్ళు పడతాయి ఎండ్రకాయలు పడతాయి ఇంకా ఏమేమో పనికిరాని స్టార్ ఫిష్ అంటారు స్టార్ ఫిష్ పడతాయి జెల్లీ ఫిష్లు పడతా ఉంటాయి ఇంకేం పడతాయి రొయ్యలు పడతాయి టీజలు పడతాయి ఇంకేమేమో పనికిరాని పడతా ఉంటాయి ఒక దశకి ఎట్లా తినామంటే అన్నింటినీ తినేసే దశకి ఇది కూడా మంచిదే దీనికి కూడా విలువ వస్తుంది మార్కెట్ అని వాటిని ఇంకొక బగ్గంపలు కానీ దేవుని దృష్టిలో మటుకు ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా అవి పనికిరానివి ఉదాహరణకి ఇప్పుడు మనము వాటిని ఏమంటారు ఎండ్ర క్యాలంటర్ ఇక్కడ తెలంగాణలో అవి ఏం చేస్తాయి అంటే నీళ్ళని క్లీన్ చేస్తూ ఉంటాయి అవి స్టార్ ఫిష్ అంటే కరెక్ట్ గా స్టార్ లాగానే ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసినా నేను చూసిన ఛాన్సాలు ఆ స్టార్ ఫిష్లు చనిపోయినాక వాటిని ఎండబెట్టి ఉప్పు సముద్రపు నీళ్ళలు ఉంటాయి అవి కాబట్టి ఉప్పుకి అవి చెడిపోవు అవి ఎండబెట్టి వాటిని మంచి డెకరేషన్ చేసి అమ్ముతా ఉంటారు ఎప్పుడన్నా మీరు సముద్రపు దరికి వెళ్తే అక్కడ అంతా ఉంటారు వాటిని స్టార్ ఫిష్లు నేను ఛాన్సాలు చూసిన ఒకసారి కొనుక్కొచ్చి కూడా పెట్టినా చాన్సార్ కరెక్ట్ స్టార్ లాగానే ఉంటుంది అది ఎండిపోయినాక చేప కొంచెం వాస్తవం ఎండిపోతుంది కాబట్టి ఇప్పుడు బొమ్మిడి చేపలు అంటారు అవి ఇంట్లో పెట్టుకోరా అట్లనే స్టార్ ఫిష్లు ఎండబెట్టినాక వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు డెకరేషన్ లాగా స్టార్ ఫిష్ ఎండ్రకాయలు తాబేలు ఈ జెల్లీ ఫిష్ లాప్స్టర్స్ అంటారు వాటిని అవి వాటిని ఏమంటారు మీరు తెలుగులో కొన్ని వింతరకమైన జీవులు ఉంటాయి వాటి లాప్స్టర్స్ ఇవన్నీ నీళ్ళని పరిశుభ్రపరిచే జీవరాశులు ఇవి వాటిని తినకూడదు అనేసి దేవుడు కానీ మనుషులు ఈరోజు అన్నింటిస్తున్నారు ఆ లాబ్ దాన్ని నాకు నోటికి అది రబ్బర్ లాగా ఉంటుంది అది చాప అది చాప కాదు అది అది ఉడకబెట్టామని రబ్బర్ లాగా ఉంటుంది దాన్ని అట్లే ఉంటారు రబ్బర్ లాగానే నమ్ములుతూ ఉంటారు అది దాన్ని దాన్ని ఏమో అంటారు దాన్ని నోటికొస్తే చాలా ఫేమస్ అక్కడ దిక్కు బయట దేశాలలో తింటారు దాన్ని బాగా మన దగ్గర అనిపించలేదు నాకు ఎప్పుడు అది జ్ఞాపకంకొస్తే మళ్ళీ మీకు చెప్తాను అది అది భయంకరం ఒక స్త్రీ అది హోటల్లో అది స్పెషల్ గా డిష్ చేపించుకొని తిన్నది అది వాడు సరిగా ఉడకబెట్టలేదు మళ్ళీ ఏం చేసిండో అది తినేసింది అది తింటే ఆ దాని గుడ్లు పోయి అక్కడ అక్కడ ఇరికిపోయినాయి ఆమెకి ఇరికిపోయి అక్కడ అన్ని పిల్లలు పెట్టేసిండే అది ఆ చెంప లోపల నేను న్యూస్ పేపర్లో చదివి ఆశ్చర్యపోయినది తినేవి అన్ని తింటేనే జరుగుతుంది దాని గుడ్లు పోయి అక్కడ పెడితే ఆ చెంప లోపల అది దూరిపోయి అక్కడ అది గుడ్లన్నీ పొదిగేసిండే అది అవన్నీ పిల్లలు వచ్చేస్తే అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి దాన్ని కట్ చేసి క్లీన్ చేసి వాటి తీసి టిచింగ్స్ చేసేసారు నేను చూసిన అది అంత భయంకరమంటుంది ఈ పిచ్చి పిచ్చి అన్ని తినేస్తే జరుగుతూ ఉంటాయి అన్ని మనకి ఇంకా జాగ్రత్తగా మనకి అవకాశం ఇప్పుడు ఏం తినాలి ఏం తినదు లేదు కదా ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే పలువరాజ్యంలో ఎనమున్నాయి చేపలున్నాయి పనికిరానివి కూడా ఉన్నాయి ఘనమైనవి ఉన్నాయి ఘనహీనమైనవి కూడా ఉన్నాయి కాబట్టి వచ్చినప్పుడు ఏం చేస్తారు మంచి చేపలున్నాయి పనికిరాని చేపలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని అక్కడ మనకి జ్ఞాపకం చేస్తుండే కదా ఒకసారి చూడండి పనికిలు రాష్ట్ర పత్రిక పదిహేనవ అధ్యాయము మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వర్షంలో పౌలు కూడా ఇటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తుంటాడు ఈ ప్రకృతి సహజమైన జీవరాశులని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు మన ప్రభు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మేస వార్తలో ఎన్ని సార్లు ముప్పై పౌలు కూడా దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి ముప్పై ఎనిమిదవ అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరణము ఇచ్చును ప్రతిదానికి శరణం ఇచ్చేవాడు ప్రవ్వే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా అంటే మంచి వాటిని పుట్టించింది ఆయననే చెడ్డ వాటిని కూడా పుట్టించింది ఆయననే వాటి పని కొరకు వాటిని వీటి పని కొరకు వీటిని తయారు చేసిండు అని చెప్తున్నాడు ఇక్కడ అదే రీతిగా చూడండి ఏమంటుండో పౌలు మాంసం ఒక విధమైనది కాదు అంటే మనం నాన్ వెజ్ గురించి మాట్లాడతలేము ఇక్కడ ఇక్కడ వాక్యం ఏమంటుందంటే మాంసం అంతా అంటే ఈ లోకంలో ఉండే మాంసం అంతా ఒక విధమైనది కాదు మనుష్య మాంసము వేరు అంటే మనుషుల మాంసం మనం చూసిడా తిన్నటోడికి తెలుస్తుంది మనుష్య మాంసం తిండికి సంబంధించింది కాదు మనుష్య మాంసం వేరు దాని మృగ మాంసము వేరు అంటే జంతువుది పక్షి మాంసము వేరు చేప మాంసం వేరు నాలుగున్నాయి అంపులు ఆ నాలుగున్నాయి మనుష మాంసము మృగ మాంసము పక్షి మాంసము చేప మాంసం మీరు చెప్పండి ఇందులో ఏవి సర్పములు ఏవి తేళ్లు ఏవి గొప్పజనము చేపలు ఎప్పటికీ గొప్ప జనానికి సాదృశ్యం అది బండగురుతనట్టు ఇప్పుడు మీరు ఇంకా ఉల్టా పోయి చూడండి మృగం దేనికి సాదృశ్యం జంతువులు అన్నింటిలోకి సర్పము భూ జంతువులు అన్నింటిలోకి వెళ్ళా కుయుక్తి కదా వాక్యం కాబట్టి భూ జంతువులు అంటే మృగములు జంతువులు మృగములు అంటారు కాబట్టి మృగము దేనికి సాదృశ్యం ఇప్పుడు సర్పానికి సాదృశ్యం అంటే సైతాను అధిపతులకు సైతాను యాజకులకు సాదృశ్యం సైతానికి సాదృశ్యం సైతాను అనుచరులకు సాదృశ్యం మృగము జబర్దస్తి చేసేది అని అర్థం పక్షి దేనికి సాదృశ్యం పక్షి పొడుచుకొని తినేది కాబట్టి తేళ్లకు సాదృశ్యం కాబట్టి తేళ్ల గుంపుకు సాదృశ్యం అయితే ఇంకొక గుంపు అది మీరు చెప్పండి ఎవరైనా దేనికి సాదృశ్యం నెబుకద్ నెసర్ కాలంలోకి మీరు వెళ్లిపోతే నెబుకద్ నెసర్కి గురించి దాని కాలమే కదా నెబుకద్ నెసర్ నెకద్ నెసరికి దర్శనం వస్తుంది ఆయన కలతో చెందినప్పుడు దానిని పిలిచి ఈ దర్శనం నాకు ఏందంటే దాని అర్థం చెప్తాడు దాన్ని నువ్వు కొంతకాలము పశువులాగా గడ్డి మేస్తావు అంటాడు అంట మరి కొంతకాలానికి నీకు మానవ హుదని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అంటాడు అప్పుడు అంతకాలం వరకు మంచుకు దడుస్తూ పశువులాగా గడ్డి మేస్తూ పొలంలో గడ్డిలో ఉంటాడు జంతువులాగా ఒక గొప్ప రాజు ప్రపంచాన్ని పరిపాలించింది బబులోను ఒకప్పుడు బబులోను ఈరోజు లేదు ఈరోజు బబులోను లేదు ఒకప్పుడు ఉండే గొప్ప దేశం అది ఈరోజు నామరూపాలు లేకుండా ఎందుకంటే అది గణహీనమైన ఘటనలాగా దేవుడు ఆయన హసల్లో వాడుకుండా దాన్ని బబులోను రాజులని కూలగొట్టింది అసురు రాజు ప్రపంచాన్ని గడగడలాడించిన వాడు అసురు దేశాన్ని నామరూపాలు చే లేకుండా చేసింది బబులు దేశం బబులును దేశాని నామరూపాలు లేకుండా చేసింది ఎవరు సరే ఇవన్నీ మనం దీర్ఘం చూస్తే చరిత్రగా వెళ్ళిపోతూ ఉంటాము కానీ ఒక్క విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే మానవ హృదయాన్ని ఇచ్చేది దేవుడు నువ్వు పశువులాగా ఉన్నావు అంటే సర్పంలాగా ఉన్నావు సర్పంలాగా ఉన్నవాడిని మానవులాగా తయారు చేసి దేవుడు అంటే నీకు మానవ మనసు ఇచ్చిండంటే నువ్వు ఆయన గ్రహించిన సృష్టికర్త అని ఈయననే సర్వోన్నతుడు ఈయననే సృష్టికర్త ఈయననే సంపూర్ణుడు సమస్త సృష్టికి మూలకరకుడు అని గ్రహించేటదే మానవ మనసు కాబట్టి మనమంతా మృగముల మనసు అంటే ద్వేషము కుళ్ళు కుట్ర అసూయ బలవంతము ఇదంతా మృగ మనసు మృగ మనసు నుంచి మానవ మనసు దేవుడు ఇచ్చిండు నింపు కదేసరికి అంటే ఏంటంటే మానవ మనసు అంటే సంపూర్ణంగా ఆయనని గ్రహించే మనసు అన్నట్టు సంపూర్ణంగా ఆయనని తెలుసుకుండే మనసు కాబట్టి ఈ మూడుకి భిన్నంగా ఉంది అది ఏం మృగములకి మృగ మాంసానికి భిన్నంగా ఉండేది మానవ మాంసం కదా అంటే నీకు మాంసపు హృదయాన్ని ఇస్తాడు ఇప్పుడు బాగా అర్థమవుతుంది వాక్యం మాంసపు హృదయం నీది రాతి హృదయం కఠిన హృదయం నీ దాన్ని తీసి రాతి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని నీకు నీలోని కఠినత్వాన్ని తొలగించి అంటే ఈ లోకాతీతమైన జీవితాన్ని తొలగించి లోకాతీతమైన మనసును తొలగించి ఆయన మనసును అనుగరిస్తాడు అంటే లక్ష మంది సాదృశ్యం ఆ గుంపు కాబట్టి ఫస్ట్ ఆ లక్ష నాలుగు మంది నలభైల మంది గుంపు వాళ్ళని ఆటోమేటిక్ గా దేవుడు సెపరేట్ చేసి పడేసి మొదటనే దాని తర్వాతనే ఈ మూడు గుంపులు అందుకే ఆ మొదటి గుంపు గురించి ఎక్కువ మనం ఎక్కడ చూడము ఎందుకంటే మనకు ఆల్రెడీ డిసైడ్ అయినది ముద్రించి విమర్శించిన వరకు ముద్రించి పెట్టేసింది దేవుడు ఆ ఆ తగ్గిన మూడు గుంపులే మనకి వెంట అర్థనే ఉంటాయి వెంట మనము ముందు ఉన్న వాళ్ళ ఎందుకంటే ఆయన ప్రథమ ఫలం కొనితుల రాష్టపతి ప్రకారంగా ఆయన మూలను తిరిగి లేచి ప్రథమ ఫలంలాగా దేవుడి కొరకు సమర్పించబడ్డవాడు ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ పాల్పొందిన మనము ఆ ప్రథమ ఫలం అని ఉంది అక్కడ వాక్యం కాబట్టి లక్ష నాలుగు మంది నాలుగు వేల మంది ప్రథమ ఫలం మందిరంలో క్రైస్తవ మందిరంలో నుంచి ఆయన కొరకు ప్రథమ ఫలంలాగా సమర్పించబడ్డ వారం మనం కానీ తక్కిన మూడు గుంపులు ప్రథమ ఫలంలో పాల్పొందలేదు కొన్ని ఆ తక్కిన మూడు గుంపులలో రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయి ఒక గుంపు మట్టుకు తిరిగి ప్రథమ ఫలంలాగా ఆయన కొడుకు తయారు తిరిగి ఆయన పెళ్లి విందులోకి గది తలుపులు వేయబడ్డాక ఈ లోకంలో పోయి శ్రమలు అనుభవించి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో ఆయన ఆయన పెళ్లి పాలు పొందుతారన్న దానికి సాదృశ్యం ఉంది కాబట్టి పావులు జ్ఞాపకం చేస్తుంది కూడా అదే అంటే మందిరంలో మనం ఏం చూస్తున్నామంటే ఒకటి మంచిది ఒకటి చినిది మంచి చేపచూస్తున్నాము పట్టే పట్టబడ్డ ఆ యొక్క గంప చాపలు గంపలో ఒక గంపలో అన్ని రకరకాల చెత్తయన్న్నాయి వాటి అన్నింటినీ సెపరేట్ చేసుకుంటున్నాడు మంచివాటిని చెడ్డవాటిని చెడ్డవాటిని తిరిగి మళ్ళా నీళ్ళ వేయలేదు అన్న విషయాన్ని చూస్తాం చూడండి మొదలసారి మత్స్య సువార్త పదమూడవ అధ్యాయం నలభై ఏడవ అష్టంలో మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పరవేదురు అలాగే యుగ సమాప్తి అందు జరుగును యుగ సమాప్తి అందు బయట పడేస్తాడు మంచి వాటిని తన సన్నిధిలోకి తీసుకుంటాడు యుగా శాశ్వతంగా పాటు ఉండేటట్లు దేవుని మందిరంలోనికి దేవుని సన్నిధిలోనికి చెడ్డవాటిని మట్టుకు బయట పడేస్తారు దూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అద్దిగుండంలో పొడవేదురు అక్కడ ఏడుపును పళ్ళు కొడుకుటను ఉండును సరే వాళ్ళకి ఎప్పటికొంటుంది కదా ఏడుపు ఎప్పుడు ఏడుస్తుంటారు కదా వీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉంటాయి కదా వాని మీద వీని మీద వాని మీద వీని మీద ఏడుస్తూనే ఉంటాయి వాళ్ళ పనే ఏడ్చి పని వాడు స్పెషల్ గా నరకంలో పోయినాక ఏడ్చేది కాదు వాడు ఇప్పటికీ ఏడుస్తుంటాడు ఎప్పుడు ఒకరి మీద ఏడుస్తూనే ఉంటాడు అంటారు తెలంగాణ భాషలో చెప్పాలంటే వీడు ఎప్పుడు ఒకరి మీద ఏడుస్తూనే ఉంటాడు అంటారు మనసు వాళ్ళ బుద్ధి అటువంటిది వాడు ఇప్పటికీ అక్కడ కూడా ఏడుస్తుంటాడు సరే ఒక మనిషి గురించి నేను ఎప్పుడు మాట్లాడాను మీకు తెలుసు నేను ఏ వ్యక్తి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాను వివర సమాప్తిలో క్రైస్తవ సంఘం ఎట్లా ఉందన్న విషయాన్ని దేవుడు మనకు చూపించుండు మనం అదే ఆలోచిస్తూ ఉంటాం కాని ఏ మనిషి మీద మనకి ద్వేషం లేదు ఎవరిని కూడా మనం ద్వేషించాం అందరి మనము ఆదరణ చూపించాలా అన్న విషయాన్ని మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాం ఒకసారి చూడండి రోమిన్ రాష్ట పత్రిక అధ్యాయము రోమిన్ రాష్ట పత్రిక అధ్యాయము మొదటి వర్చనం విశ్వాసము విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి మన పని ఉపజనం అంతా బలహీనమైందే కదా ఒకప్పుడు మనం కూడా అట్లా ఉంటుంది కానీ మన ప్రభు మనల్ని బలవంతులుగా చేసిండు బలహీనులని బలవంతులుగా చేసేవాడు మన ప్రభు మనని బలవంతులుగా చేసిండు ఆయన వాక్యంలో కాని ఆ రీతిగా వాక్యం లో విశ్వాసం వస్తుంది వాక్యం లేకుండా ఎవరికి విశ్వాసం వినటం విశ్వాసం వేరే రూపకంగా రాదు విశ్వాసం నువ్వు ఎంత ఉపాసలునో విశ్వాసం రాదు పిలపడదు నీకు కేవలం దేవుని యొక్క వాక్యమే నిన్ను ఆదరిస్తుంది నీకు ఆదరణంటే ధైర్యం అనట్టు ఇప్పుడు నేను ఇంకేం భయపడను నాకు నాకు వాగ్దానం వచ్చేసింది నాకేం భయం లేదు ఇంకా అని దృఢమైన నిశ్చేతకు వస్తాం వాక్యం లేకపోతే వస్తాదమ్మా వాక్యం లేకుంటే ఎట్టి పర్సెలు వాడికి నిశ్చేతం ఉండదు నువ్వు వాక్యం చదివినాకనే నేను నీతో పాటు ఉంటాను యుగ యుగంలో నీతో పాటు ఉంటానని వాగ్దానం చేసాను కదా మన అంతకంటే నీ నిశ్చయం ఇంకేముంటది ఇదిగో యుగ యుగంలో నేను మీతో పాటు ఉండబోతున్నాను అన్నాడు ఉంటానన్నాడు మీకు తండ్రి లాగా ఉంటుంది మీకు కాపర్ లాగా యుగ యుగములకు నేను మీతో పాటు సదాకాలం మీతో పాటు ఉంటానన్నాడు అంటే అది దృఢమైన నిశ్చయం అటువంటి వాక్యం వినకుంటే నీకు వస్తుంది అటువంటి నిశ్చయం ఎప్పటికీ నాది అటువంటిది ఆ వాక్యమే నిన్ను బలపరిచి తీర్మానిస్తుంది ఇంకా నో డౌట్ ఇంకా వరిగా భవిష్యత్తు గురించి అటువంటి నిరీక్షణకి మనల్ని తయారు వాక్యం వీళ్ళు ఎందుకు బలహీనంగా ఉన్నారు విశ్వాస విషయమై బలహీన వారు బలహీనుడైన వాణిని చేర్చుకున్నడే అంటున్నాడు నీ లక్ష నాలుగు వందల మందికి ఇచ్చిన వా పని ఇది కదా ఎవడైతే విశ్వాసంలో బలహీనుడు వానికి తెలియదు వాక్యం ఎందుకంటే వాక్యం లేకుంటే విశ్వాసం ఉండదు వాక్యం సగం సగం అంటే బలహీనుడేవాడు ఎందుకంటే వానికి విశ్వాసం సంపూర్ణంగా లేదు కాబట్టి అటువంటి వాణి పట్ల నీ పరిస్థితి ఏంది నువ్వు వాణ్ణి చేర్చుకోవాలంటున్నాడు ఎట్లా చేర్చుకుంటా చాలా కష్టం ఎంతో ఒప్పి కావాల ఎంతో టైం కావాలా ఇవన్నీ నువ్వు వానికి విశదీకరించి చెప్పాలంటే నీకు అంత టైం ఉందా ఉండదు నీకు టైం కానీ జమ చేసుకోవాలా ఈ వాక్యం దాని గురించి నువ్వు వాణ్ణి చేర్చుకోవాలా దాని తర్వాత ఆయనను సంశయములను ఆయనను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకునవద్దు నీకు ఎన్నిసార్లు చెప్పినానండి సర్పంలతో తేళ్లతో మనము వాదాలు పెట్టుకోవద్దు ఎందుకంటే అది పనికిరాని నీ టైం వేస్ట్ నీ మైండ్ వేస్ట్ అయిపోతుంటది ఎట్టి పసులో మనం వాదాలు పెట్టుకోవద్దు కానీ విశ్వాసంలో బలహీనుడైన వాణిని మటుకు మనం చేర్చుకోవాలా అంటే అక్కడ చెప్పబడి చాలా క్లియర్గా ఎవరైతే గొప్ప మనం ఖచ్చితంగా గొప్ప జనం గురించి మన సేవ జీవితం కాబట్టి వాళ్ళని ఎట్లా మనము బలవంతులుగా తయారు చేసుకోవాలి మనల్ని బలవంతులుగా చేసిన మన ప్రభుత్వ వాళ్ళకి చూపించాల నన్ను బలవంతంగా చేసిన వాడు ఎవరని నీ బాధ్యత అది అది చాలా సమయంతో కూడింది చాలా కష్టంతో కూడింది కానీ ప్రభుకే అది సునాసం మనకి కష్టమే కానీ ఆయనకి సమయంలో ఆయననే మనలో ఉండి వీటిని బయలుపరుస్తూ ఉంటాడు వాళ్ళు విని ఖచ్చితంగా వస్తూ ఉంటారు ఆయన సన్నిధికి కానీ మనం మటుకు సర్పములతో తెల్లతో ఎట్టి పరిస్థితుల్లో వాదము పెట్టుకోవద్దు జారుకోవాలా ఎప్పుడు అవకాశం వచ్చినా జారుకోవాలా ఎందుకంటే వేస్ట్ వాళ్ళతో మనం వాళ్ళని చూడు వాడికి ధైర్యం లేదు కట్టి జారుకుంటున్నట్టారు అంటే ఖచ్చితంగా అంటారు ఆయన కరెక్ట్ కాదు కాబట్టి జారుకుంటుంటారు నీకు తెలుసు నువ్వు ఎందుకు జారుకుంటున్నావో నేను ఎవరు చెప్పకుండా మెల్లిగా జారుకున్నాను మీ కొరకు చెప్పిన నేను ఎందుకు జారుకున్నాను తర్వాత వాళ్ళు గెలిచారు మళ్ళా కంటిన్యూ చేయని మీరు చెప్తే చేయడం కాదు చేయడం చేయలే నాకు ప్రభు చెప్పిండు కాబట్టి నేను చేస్తలేదు అంతే నా టైం అయిపోయింది అది వార్నింగ్ ఆ సేవ జీవితము వార్నింగ్ మీరు ఎంతకాలం ఇట్లా ఉంటారు అని వార్నింగ్ నేనేదో స్పెషల్ ఏదో చేసింది కాదు నాకు తర్వాత అర్థమైంది అంతకాలంగా దేవుడు నన్ను అక్కడ ఒక పాత్ర లాగా పెట్టి వాళ్ళకి వార్నింగ్ లాగా చెప్పిండు దాని తర్వాత అన్ని దయాలొచ్చినాయి సరే నేను బయటకు వచ్చినందుకు దయలోచ్చిన అని చెప్పడానికి లేదు దేవుడు ముందుగానే హెచ్చరించాడు ఇక్కడ ఇట్లాంటి భయంకరమైనవి జరగబోతున్నాయని మనుషులు ఊహించరాని అన్నీ జరగబోతున్నాయని దేవుడు ముందుగానే చెప్పిండు అవి మనం బాహటంగా ప్రకటించినాం దొంగగా ఏం ప్రకటించలేదు ఆ టైం అయిపోయింది వార్నింగ్ అయిపోయింది వాళ్ళు దాన్ని స్వీకరించలేదు కాబట్టి దృష్టిలోచ్చి కూర్చున్నట్లు మనం చూస్తున్నాం ఎక్కడైనా అక్కడ ఒకటే స్థలం కాదు ప్రపంచమంతటా ఇదే రీతిగా ఉంది మనలాగానే వార్నింగ్ మెసేజెస్ తీసుకుని ముందుకు పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వీకరించిన వాళ్ళు స్వీకరిస్తున్నారు తిరుణీకరించే వాళ్ళు తరుణీకరిస్తున్నారు కానీ క్రైస్తవ సంఘంలో మటుకు ఈ రీతిగా ఉందన్న ప్రభు మనకి జ్ఞాపకం చేస్తుంది మనం ఒకసారి అంటే పదిహేనవ అధ్యాయం రోమన రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇది వాక్యము పన్నెండవ వచనంలో పదమూడవ వచనం కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలుగు గలవారు అగుట్టకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక మీ సేవ అటువంటిది కాబట్టి మీరెంతో ఓర్పు నిరీక్షణ సమాధానము అన్ని కలిగి ఉండాలి కాబట్టి మీ సేవ అటువంటిది కాబట్టి గొప్ప జనాన్ని విశ్వాసంలో బలపరచాలంటే అంత సునీసం కానీ కాదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కానీ నీకు పరిశుధాత్మ శక్తిని ఇచ్చిందే అందుకు అని హెచ్చరిస్తున్నాడు కానీ నువ్వు పరిశుధాత్మ పొందుకుందే క్రీస్తు ధరించుకుని వాళ్ళని సిద్ధపరచాలా వారికి క్రీస్తు అనే బటలు గుర్తించాలా మన సేవ జీవితం అటువంటిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ కాబట్టి మీరు పరిశుధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారు అవునట్లు గలవారగుటకు నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోను సమాధానంతోను మిమ్మల్ను నింపునుగాక ఆ విషయాన్ని హెచ్చరిస్తుండే కాబట్టి ఈరోజు క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉంది అంటే అది వలను వలకు సాదృంగా ఉంది అందులో మంచి ఉన్నాయి అందులో చెడ్డవి ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అదే రీతిగా మీరు మనము కళ్ళం కళ్ళమంటే తెలుసు కదా మీకు కళ్లంలో నూర్చిన ధనాన్ని పెట్టుకుంటారు కళ్ళము కూడా దేవుని మంద్రానికి సాదృశ్యం అని బాప్తిజం ఇచ్చి వ్యూహాన్ని జ్ఞాపకం చేస్తాడు కొత్త నిబంధన కాలంలో కళ్ళం అనేది ఒకటే అనిపిస్తుంది అది బాప్తిజం మాట్లాడతాడు కళ్ళం దగ్గర మన ప్రభు ఉన్నట్లు చూపిస్తాడు ఆయన చేతిలో ఆయన చాట ఉన్నది అని జ్ఞాపకం అంటే కళ్లం దగ్గర కళ్లంలో నిలబడి ఆ చాటలో విత్తనాలు తీసుకుని గాలికి వేస్తే చెత్తంత కళ్ళం బయట విత్తనాలన్నీ కళ్ళంలో జమే జమ అవుతాయి కాబట్టి కళ్ళము దేవుని మందిరానికి సాదృశ్యం లేక పర్లవరాజానికి సాదృశ్యం అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అక్కడ కూడా మనం చూస్తాం పర్లవరాజము ఒక పొలం ఒక ఒక యజమానుడు తన పొలంలో గోధుమలో చలినదానికి సాదృశ్యంగా ఉంది తెల్లవారు వేసినప్పుడు గురుగులు కాబట్టి మంచి విత్తనాలు చెడు విత్తనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఒక మంచి చేపలున్నాయి పనికిరానివి ఉన్నాయి ఇంకో దీనికి మంచి విత్తనం ఉంది చెడు విత్తనం ఉంది ఇవన్నీ ఎన్నిసార్లు అయినా దేవుడు మనల్ని తిరిగి తిరిగి ఎందుకు వీడిని చూపిస్తూ ఉంటాడు నువ్వు అర్థం చేసుకోవాలా అదే రీతిగా ఇప్పుడు చూసిన వాక్యం కూడా అంతే వాడు అన్నిలో వస్త్రాలు వేసుకుంటుండు వాడు అంటే నేను యాజకులో యాజకులకు వస్త్రం ఏముంది పాత కాలంలో ఉంది వాడు ఏ ధరించుకోవాలా దాని తర్వాత ఊరిము తుమిము అనే దాన్ని ధరించుకోవాలి ఇక్కడ ఏ పోదు వస్తాం అంటే మీకు తెలుసు కదా నిలువుటంగి లాగుంటది అది నిలువుటంగి వేసుకున్నాక ఏ ఫోదును ధరించుకున్నప్పుడు ఏ పోదు మీద ఏ పోదు అంటే ఇట్లా ఇట్లా ఉంటుంది ఇట్లా బట్ దాని మీద ఊరిము తుమిము అని పన్నెండు రంగుల రాళ్లుంటాయి రత్నాలు అనుకోవచ్చు ఎవరనుకోవచ్చు పన్నెండు రంగుల రాళ్లు ఉంటాయి దేవుడు ఆ రోజుల్లో మాట్లాడాలంటే ఊరిము తుమిము ద్వారా మాట్లాడేవాడు అని వాక్యం చేసుకోం మనం అంటే దేవుడు మాట్లాడినప్పుడు అవన్నీ వెలిగేడి దేవుడు మాట్లాడకపోతే వెలగకపోయేది కాబట్టి దేవుడు మాట్లాడితే అవి వెలిగినప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు పోతారు ప్రభువా మేమిప్పుడు ముందుకు పోవాలనా లేదా అని యాజకుడు అందరి సమక్షంలో మాట్లాడినప్పుడు అవి వెలుగుతాయి వెలిగినప్పుడు అప్పుడు నిద్ర వాళ్ళు ముందుకు పోతారు అవి వెలగలేదనుకో అక్కడే ఉండిపోతారు అట్లా మాట్లాడింది దేవుడు దాని తర్వాత కొంతకాలం ప్రభుత్వం ద్వారా మాట్లాడింది దాని తర్వాత కొంతకాలానికి తన ప్రియ కుమారుతో మాట్లాడు ముందు ఊరిము తుమిము ద్వారా మాట్లాడిండు దాని తర్వాత ప్రవతం ద్వారా మాట్లాడిండు దాని తర్వాత తన సొంత కుమరి ద్వారా మాట్లాడు ఇంకా దాని తర్వాత ఇంకా ఎవరితో మాట్లాడడం అవసరం తన కుమారుడు మాట్లాడితే సాల్ అది చివరిది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన మాటలు కావు మన ప్రభు మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి మన ప్రభు మాటలే మనం ఎప్పటికైనా మాట్లాడుతున్న విషయాన్ని అక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి ఎన్నిసార్లు చూసినా గానీ గొప్ప జనము లైక్ ఈ యొక్క క్రైస్తవ సంఘము ఏ రీతిగా తయారైందన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం ఒకసారి కొన్ని వాక్యాలు తీసుకుని మనం ఈరోజు ముగించుకుంటాం వచ్చేవరము జఫనే గ్రంథాన్ని ముందుకు కొనసాగించుకుంటాం చూడండి వీరిని నేను శిక్షిస్తాను మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసంతో బలాత్కారంతోను మోసంతోనూ బలాత్కారంతోను నింపు ఆ దినం నేను శిక్షిస్తును అంటే దేవుని మందిరాన్ని బలాత్కరంతో నింపినారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటారు చూడండి మరోసారి మరియు ఇండ్ల గడపలు దాటి వచ్చి యజమానుని ఇంటిని మోసంతోను బలత్కరంతోను యజమానుడు మన ప్రవ్వే యజమానుడు ఆయన ఇంటిని ఎట్లా నింపినట్టే వీళ్ళు మన ఇండ్లు మనం విడిచిపెట్టినాం అంటే మన ఇళ్ళంటే మన పాత జీవితం మన పాత జీవితాలు విడిచిపెట్టి యజమానుని ఇంటికి వచ్చినాం అంటే పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితానికి వచ్చినాం ఈ లోకము అనే ఇల్లు విడిచిపెట్టి దేవుని మందిరము అందులోకి వచ్చినాం యజమానుని దానికి సాదోషం యజమాని ఇంటికి ఎట్లొచ్చినామంట ముందు మంచిగానే వచ్చినాం కాని వచ్చినాక ఏం చేసినామంట మోసంతోను బలత్కరంతో నింపు ఆ దినం నేను ఎందుకు శిక్షించాను అంటే దేవుని మందిరంలో ఈరోజు మోసము బలత్కరము రెండు ఉన్నాయి ఇవి మనం ఎన్నిసార్లు మోసము బలత్కరం మనుషులని మభ్యపెట్టే బోధ మోసంతో కూడింది వాళ్ళు ప్రభు చూపించగా వేరే ఒక ప్రభుని చూపిస్తున్నారు వేరొక ఏసం చూపిస్తున్నారు వేరే ఒక సువార్తను వేరే ఒక ఆత్మను వాళ్ళు పొదుకుంటున్నారని పౌలు జ్ఞాపకం చేసిండు కొరింతల రాష్ట పథకాలు చూస్తాం మనం కాబట్టి అదే రీతిగా మోసంతో ఉంది తర్వాత బలత్కరం బాత్సమి వ్యూహం చెప్తున్న విషయం అదే దేవుడు చెప్తుంది కూడా అదే ఎవరు చెప్పినా గానీ అదే దేవుని మందిరాన్ని వీళ్ళు బలత్కారంతో నింపివేసినారు బలత్కరం అంటే ఏం చెప్పండి జబర్దస్త్ చేయడం నేను చెప్పిందే కరెక్ట్ వినాలంతే వినకపోతే పోవాల్సిందే అంతేనా అట్లా ప్రపంచమంతట ఎంతో మంది నాకు తెలుసు పాస్టర్స్ తెలుసు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందరినీ నిలగొట్టిరు మన దేశమే కాదు ప్రపంచంలో నాకు తెలుసు ఎన్నో నేను చదివిన ఎన్నో పుస్తకాలలో ఎన్నో పత్రికలలో ఒక పాస్టర్ దగ్గర ఒక మందిరంలో పెద్ద చర్చ్లో ఎంత మంది పాస్టర్లు ఉంటే అందులో ఎంతమంది ఎలగొట్టినట్టు చూస్తాను వాడి మీద అనవసరంగా నిందలు మోపి ఇంకెంత భయంకరంగా వెలగొట్టిన వాడికి వేరే పాస్టర్ దగ్గర ఉద్యమం ఇవ్వకుండా ఫోన్లు చేసి చెప్పడం కూడా అంత బలత్కరం అంత భయంకరంగానట్టు పైగా గొప్ప మీద బలత్కరమే కదా నువ్వు విజ్జే నీకు శాపం నువ్వు అజ్జకుంటే నీకు శాపం నువ్వు ఇట్లుంటే అట్లా నీవు అట్లుంటే నువ్వు పరిశోధన పొందుకోకపోతే నీకు భాషలు లేకుంటే నీకు పరిశోధన లేదు ఇవన్నీ బలత్కరం నీకు కృప లేకుంటే నీకు ఆత్మ లేదు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాక్యాలు వాడేసుకొని మనుషుల మీద బలత్కారం చేసేది ఇది బైబిల్ అట్లా ఎప్పుడు ఉండవు బైబుల్ లేనివన్నీ తీసుకొచ్చి వీళ్ళ మీద రుబ్బడమే బలత్కరం నీకు క్రిస్మస్ ట్రీ లేకుంటే క్రిస్మస్ ఆత్మని నీలో లేదు క్రిస్మస్ ఆత్మ లేకుంటే మంచిదే కదా దేవుని ఆత్మ ఉంటే చాలు మనకి క్రిస్మస్ ఆత్మ ఎందుకు స్పిరిట్ ఆఫ్ క్రిస్మస్ అంటారు ఇంగ్లీష్లో క్రిస్మస్ టైంలో నీకు ఆ స్పిరిట్ ఉండాలంటాడు అంటే బలవంతమే కదా ప్రతిదీ బలవంతమే పింటి అట్లా పెట్టుకుంటే నేను కూడా ఎట్లా పెట్టుకోవాలి బలవంతమే వాడు అట్లంటే నువ్వు ఎందుకు ఇట్లున్నావు బలవంతం చేస్తున్నావు అంటే నేను చెయ్యాలనా అవన్నీ నువ్వు చెయ్యాలా క్రిస్మస్ గిఫ్ట్స్ పెట్టుకోవాలా మంచి మంచి వంటకాలు చేసుకోవాలి ఇవన్నీ బలవంతంతో కూడినాయి సరే ఇట్లా చెప్తే మనకు మనుషులకు ఒప్పుకోరు కానీ ఇవన్నీ బలవంతంతో కూడినయి క్రైస్తవ సంఘం అంతా బలవంతంతోనే నువ్వు ఇది చేయకుంటే నీకు శిక్ష నువ్వు అజ్జేయకుంటే నీ మీదికి శాపం నీ మీదికి నష్టము నీకు దేవుడు ఆచరించడు కానీ నువ్వని చెప్పడానికి బైబిల్ చెప్పాలా కదా నేను బైబిల్ని ఆచరిస్తున్నా బైబుల్ ని పాటిస్తాను కాబట్టి బైబిల్ చెప్తుంది నేను ఏం చేస్తే నాకు ఆచరమిస్తుంది నువ్వణి తీర్పు తీర్చడానికి ఓ తీర్పుని నువ్వనివి అంటున్నాడు బైబుల్ కాబట్టి మనం తీర్పు తీర్చుకోవడం కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ విధ పుష్కరణంలో మనం చూస్తాము మనం ఎప్పుడైనా ఆశీర్వచనాలే పలకాల చూసినా బలహీనం మనము దగ్గర చేసుకోవాలి కదా విశ్వాసంలో బలహీన వారిని మనము ఏం చేయాల మన దగ్గరికి తెచ్చుకోవాలా వాళ్ళని వాళ్ళని ఆహ్వానించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళందరూ నేను శిక్షిస్తా అంటాడు మోసంతో బలతరంతో ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తున్నా దిన ఇది ఖచ్చితంగా యుగ సమాప్తిలో జరిగేదే ఎందుకంటే యజమాని ఇంటిలో మోసము బలతరము ప్రపంచం ఈ రోజు కనిపిస్తుంది ఆ రోజు కనిపించలేదు ఈ రోజు బహాటంగా కనిపిస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా మన కాలం సంబంధించిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత ఆ దినమంతా మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దమును పట్టణపు దిగువ భాగమున అంగరార్పును వినబడును సరే ఇవన్నీ బాగా అర్థం చేసుకోండి మచ్చపు గుమ్మ దేనికి సంబంధించింది పట్టణపు దిగువ భాగం పట్నపు దిగువ భాగం అంటే మీకు తెలుసు దిగువ భాగం అంటే పట్నపు చివరి భాగం పట్నం దిగిపోతారు చేసిన క్లోజ్ పట్నము అంటే అది ఎన్ని అది బిజినెస్ ప్లేస్ అంటారు దాన్ని అంతా బిజినెస్ కి సంబంధించింది కాబట్టి ఆ బిజినెస్ చేసే వాళ్ళందరూ శ్రమల పాలేతారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటారు అక్కడ అదేవిధంగా మచ్చపు గుమ్మం అంటే మీకు ఎంత తెలుసు మచ్చే చిన్న చేపలు పడే ఉంటారు బిజినెస్ చేస్తుంటారు చేపల వాళ్ళు అంటే చిన్న చిన్నోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అంటే గొప్ప జనం వాళ్ళ వాళ్ళందరికీ అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కొండల దిక్కుల నుండి గొప్ప నాశనంను వచ్చును ఆయనే తీసుకొస్తానంటున్నాడు కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును ఎవరు తీసుకొస్తారు గొప్ప నాశనాన్ని కొండల దిక్కు నుంచి కొండలు బాగా అర్థం చేసుకోండి కొండలు అంటే మళ్ళా వేడికి సాదృశ్యం కొండలు బాగా వేడి ఎండాకాలం కొండల వేడికి భరించలేదు మనుషులు కొండల నుంచి వేడి భయంకరంగా వస్తుంది ఎండాకాలం పూట అందుకే మీరు విజయవాడ ఆ ప్రాంతానికి వెళ్తే చాలా వేడి పుట్ట పెద్ద పెద్ద కొండలుంటాయి అక్కడ ఎక్కడ కొండలుంటే అక్కడ మరీ చలి మరీ వేడి ఉంటుంది కాబట్టి కొండలకు దేని సాదృశ్యము తేళ్లకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి వాటిని నడిపించేవారు ఎవరు ఇదే యోహో వాకు వారిని నడిపించవని నేనే అంటున్నాడు ందరూ నాశనమరి ద్రవ్యము సమకూర్చుకున్న వారందరినూ నిర్మూలము చేయబడి బిజినెస్ స్వార్థం కొరకు బిజినెస్ చేయబడవ వీళ్ళంతా గనుక మత్తేశులోయ నివాసులారా అంగలార్చుడి ఆ కాలమున నేను దీపములు పట్టుకుని ఎరుసలేమును పరిశోధించను ఒకడన దొరుకుతడా యథార్థంగా జీవించేవాళ్ళు ఒక్కడ కూడా దొరకడం అన్న విషయం అక్కడ చూస్తాం చూడండి మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసము వంటి వారై యహోవ మేలైన కీడైన చేయడు చేయువాడు కాడు అని మనసులో అనుకున్న వారిని శిక్షించను నేను ఒక్కసారి రక్షణ పొందిన నాకేం కాదులే నాకేం కాదు నేను ధీమాగుణను అని చెప్పుకునే వాళ్ళు వీళ్ళంతా మడ్డి మీద ద్రాక్షరసమా మడ్డి మీద నిలిచిన ద్రాక్ష వంటి వారంట వీళ్ళు అంటే వీళ్ళు సగం ద్రాక్ష రసం అంటే సత్యం మడ్డి అంటే చెత్త తొక్క ద్రాక్ష రసం యొక్క తొక్క తొక్క తో విత్తనానికి ఏ మారికే తిన్నాక మళ్ళా పెట్టాడు ఒకడు దాని లోపల ఉపరీతిగా అర్థం చేసుకోవడం మాది విత్తనాన్ని తీసుకొని మళ్ళా తొక్క అత్తబెట్టాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు అదే రీతిగా ద్రాక్షరసము సత్యానికి సాదృశ్యము మడ్డి అసత్యానికి సాదృశ్యం ఎందుకంటే మడ్డి అంటే తొక్క మిగిలిపోయిన తొక్క కాబట్టి మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం వంటి వారు వీరు అని హెచ్చరిస్తుండ్రు కాబట్టి నువ్వు అర్థం మడ్డి మీద నిలిచిన ద్రాక్షరసం వంటి వారి వీళ్ళు ఎవరు అంటే సగం సత్యం సగం అబద్దంలో ఉన్న వీళ్ళెవరు యోవా మేలనను కీడనను చేయుడు కాడు అని మనసులో అనుకొను వారిని శిక్షించను వీళ్ళంతా గొప్ప జనం సాదృశ్యం కాబట్టి ఎన్నిసార్ వాళ్ళ గురించి చూపిస్తుంటాడు దేవుడు మడ్డి మీద ద్రాక్షరసం సగం సత్యం సగం చెత్తలో సగం అబద్దంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ ఏ ఏం ప్రభు ఎట్లా క్షేమిస్తాడులే ప్రభు ఎట్లా కాపాడతాడులే ఎందుకంటే నేను ఆయన నేను బాక్షం పొందుకున్నాను పరుషత్వం పొందుకున్నాను కృపర్లు పొందుకున్నాను నేను ఉపాసాలుంటాను నేను సేవ చేస్తున్నాను ప్రతి సాయంత్రం సేవ చేస్తున్నాను ఆయన వరకు ఎక్కడ పడితే అక్కడ పోతున్నాను ఏం సేవ చేస్తున్నావు నువ్వు ఏం ఏం చేస్తున్నావు నువ్వు సేవ అంటే సేవ అనే విషయమే అర్థం కాని క్రైస్తవ జీవితం ఇదంతా సగం సత్యం సగం అబద్దం ఏదో తమాషా గొప్ప ఎప్పుడు తమాష అంటాం కదా సేవ కూడా తమాషా అందరూ పోతున్నారు అందరూ పోతున్నాను అందరూ అక్కడ పోతే అక్కడ పోతున్నాం అదే తమాషలాగా పోతున్నారు కానీ నిజమైన సేవ కాదది నిజమైన సేవ అంటే శ్రమతో కూడింది కదా నీ కష్టించి శ్రమ పడి నువ్వు మనుషులని ఆయన సరైన నడిపించడం శ్రమతో కూడిందంటే అది చూడడానికి సునాసం ఉంటుంది కాబట్టి వీళ్ళు మడ్డి మీద ద్రాక్షరసం వంటి వారు అన్న విషయాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ జీవితం ఎట్లంటో ఇక్కడ చూడండి ఇప్పుడు వారి ఆస్తి దోపుడు సమగును కాబట్టి గొప్ప జనం యొక్క ఆస్తి మొత్తం దోచుకోబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం పిస్తున్నాడు డబ్బులు పొగట్టుకుంటారు వారి దశమ భాగములు వారి కానుకలు అన్నీ దోచుకునబడతాయి వారిదైనా ఒక పైసా కూడా ఉండొచ్చే వారికి వారి ఇండ్లు పాడగును వారు ఇండ్లు కట్టుదురు కానీ వారిలో వాటిలో కాపురం ఉండరు అంటే ఇండ్లు పెట్టడం చాలా కష్టంతో కూడింది మీరు బాగా అర్థం చేసుకోండి మనకు ఉంటారు కదా పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు ఈ రెండు చాలా కష్టంతో కూడిన పనులు చాలా కష్టంతో కూడిన పని ఆ ఎంత కష్టపడి నేను చూస్తా చాలా మంది అప్పులపాలు అయిపోయి అన్ని బంగారు గింగారు అన్ని అమేసి ఇల్లు కట్టుకుంటారు దానికి ఒక దగ్గర ఒక కుటుంబం వచ్చింది అంత తారుమార్ అయిపోయారు వాళ్ళు ఇల్లు కట్టి రెండు డూప్లెక్స్ బిల్డింగ్ డూప్లెక్స్ కట్టేసి ఇల్లు అంటే రెండు అంత రెండు భాగాలు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టేసి మంచి ఇల్లు కట్టి మీకు పన్నెండు లక్షలకి ఇష్టం తీసుకోండి మాకు చాలా కష్టం ఉంది అప్పుల పాలైన మేము మా ఇంట్లో మరణించారు నేను పన్నెండు లక్షలా తీసేసుకుందాం అనుకున్నా నాకు మన మనసు ఒప్పలేదు దుఃఖంలో ఉన్న కుటుంబం అది దుఃఖంలో ఉన్న వారి ఇల్లు నేను కొనుక్కొని ఏడానికి సంతోషించాలి నేను కరోనా అనేసి తీర్మానించుకున్నాను ఇది చాలా కాలం క్రిందటమాట నేను మీకు చెప్తున్నాను సరే మీరనే పిచ్చనివి కదా పన్నెండు లక్షలకి డూప్లెక్స్ ఇల్లు వస్తుంటే పిచ్చనివి కదా ఇప్పుడు పన్నెండు లక్షలు కాదు యాభై లక్షలు పెట్ట హైదరాబాద్ లో యాభై లక్షలు కాదు అరవై లక్షలు పెట్టినా డూప్లెక్స్ ఇల్లు రావు అంత బాగా అంత మంచి అంత సిద్ధపడింది సరే నేను ఒకటి తీర్మానిచ్చిందంటే దుఃఖంతో ఉన్న కుటుంబం అది వాళ్ళని పన్నెండు లక్షలు ఇచ్చి నేను పన్నెండు లక్షల ఎక్కువ కూడా ఇవ్వలేదు పాపం వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కదా ఆదరించాలనేసి పన్నెండు లక్షలు నాస్కను కూడా కాదు ఒకటే తీర్మానం ఏంటంటే పాపం ఆ దుఃఖంలో ఉన్న కుటుంబంలోకి నేను పైసలు తీసుకుని నేను పైసలు ఇచ్చి నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి రీలు అంతే ని వాళ్ల ఇండ్లు శ్రమతో కడతారు గాని అందులో వాళ్ళు ఉండరంట అందుకే మనము లూకాసువార్తల ఈ విషయమని సలహూస్తాం మత్తశివ తిరణ్యంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు లూకాసువార్తలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు మనుష కుమారి దినం ఏ రీతిగా ఉంటుందంటే లోతు సుదమా గోమర కాపరస్లా విడిచిపెట్టి బయటికి వచ్చినప్పుడు ఏం జరిగిందన్న విషయం ఆ దినం ఎట్లుండనంటే సదమా గోమర కాపరస్లు ఏ రీతిగా ఉన్నారంటే తినొచ్చు నారు నాటుచు అమ్ముచ్చు కొనుచు ఇండ్లు కట్టుచ్చు ఇన్నున్న విషయాలు అక్కడ ఎవరు గురితెరిగిన సమయంలో ఆకాశం నుండి అగ్ని గంధకమ్లు కుమరించబడ్డాయి ఎవడు గుర్తెరిగిన సమయం అది కూడా అప్పుడు ఏమైంది ఆ మొత్తం రెండు పట్టణాలు నామరూపాలు లేకుండా కాల్చివేయబడ్డాయి ఈ కూడా లోతుపారి ఎందుకు కలిపేది అల్లుళ్ళు అయ్యో ఆస్తి పాత జీవితం జ్ఞాపకం వచ్చి తిరిగింది తిరగొద్దన్నాడు చూడొద్దన్నాడు నీ కళ్ళ ముందు నీ ఆస్తి కాలిపోతుంటే నీకు భరించలే దుఃఖం కానీ వాటిని విడిచిపెట్టినాక నువ్వు ప్రభుత్వం చూస్తూ పోయినప్పుడు నీకు దుఃఖం ఉండదు ఎందుకంటే ఈ లోకంలో ఏం సంపాదించుకున్నా అవన్నీ పోగొట్టుకోవాల్సిందే మనం మనం ఎంత కష్టపడి ఇల్లుగా అర్థం కాని ఎంతకాలంలో పండుకుంటావు ఎన్ని గంటలు నువ్వు ప్రతిరోజు అక్కడ నువ్వు పొద్దున్నేస్తే సాయంత్రం వరకు తిరుగుతుంది ఎంతసేపు వస్తావు సాయంత్రం వచ్చావు రాత్రి వచ్చి పండుకుంటావు నీ తృప్తి పడేదే ఉందా నువ్వు అర్థ గాని వీరే జీవిస్తాడు నీ పిల్లలు నీ కుటుంబీకులే జీవిస్తారు అండ్ ఎక్కువ కాలం నువ్వు ఎక్కువ కాలం ఉండవు బట్ నీ మనసు ఏ రీతిగా ఉంది గొప్ప వారి శ్రమల పాలైనప్పుడు వారు కట్టుకున్న వాళ్ళ శ్రమలతో సంపాదించుకునే ఏమి కూడా వారు అనుభవించారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే వాళ్ళ తీర్మానం మడ్డీతో కూడిన జీవితం అని మడ్డీ ద్రాక్షరసం జీవితం సత్యము సగం సత్యం సగం అబద్దానికి కలిగిన జీవితం కాబట్టి వీళ్ళ పరిస్థితి ఎట్లుంటది యహో వా మహాదినము సమీపను దానికి ముందు వారు తోటలు ద్రాక్షా తోటలు నాటుదురు గాని వాటి రసమును పానము చేరు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఈ వాక్యం నాకు సాయంత్రం ధ్యానించినప్పుడు చాలా కష్టతరంగా ఉండే వీళ్ళందరూ ద్రాక్ష తోటలు నాటుతారంటే ఏందో తెలుసా మీకు బాగా అర్థం చేసుకోండి నిజంగా ద్రాక్ష తోటలు నాటడం కాదు ద్రాక్ష తోట అంటే మందిరానికి సాదృశ్యం దేవుని సన్నిధికి సాదృశ్యం వీరు ద్రాక్ష తోటలు నాటుతారు అంటే తోటలో నాటుతారు ఏం ద్రాక్ష తోటలు నాడతారు వారి ధనము వారి సమయము అంతా మందిరానికి పెడతారు వారి జీవిత కాలం అంతా మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు మనమేమో మన ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాం బాగా అర్థం చేసుకోండి మన ప్రభు కొరకు ప్రయాసపడుతున్నాం వాళ్ళు మట్టుకు శరీరకమైన మందిరం కొరకు ప్రయాసపడుతున్నారు ఇదే కరెక్ట్ ఇక్కడ నిద్రపోతే నాకు సమాధానం అది శారీరకమైన తలంపు నువ్వు ఆయనలో నిద్రపోవాలా ప్రభులో నిద్రించాలా నువ్వు ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు తన వెంట పెట్టుకుని వచ్చిన అంటాడు తెస్వ రాష్ట్ర పతికారు చూస్తాం కదా వాక్యం మనం ప్రభులో నిద్రించాలా అన్న విషయాన్ని జ్ఞాపకం తీసుకోలే కానీ వాళ్ళు ఆ జీవించరు కాబట్టి వీళ్ళు ద్రాక్ష తోటలు నాడతారు అంటే ఎంతో డబ్బు పెట్టి మందిరాలు కడతారు ఎంతో డబ్బు పెట్టి మందిరాలకి మరమత్తలు చేస్తారు మందిరానికి ఉపకరణాలన్నీ తీసుకొస్తారు అవన్నీ వేస్ట్ ఎందుకంటే నువ్వు ద్రాక్ష తోటలు నాడుతావు కాని వాటి రసము నువ్ పానము చెయ్యవు ఎందుకు వాటి రసము అంటే ద్రాక్ష రసం అంటే మళ్ళా సత్యం దేవుడి యొక్క వాక్యంలో ఆనందం నువ్వు శరీరమైన మందిరంలో నీ డబ్బంతా పెట్టి కడుతున్నావు గానీ నీకు ఎప్పటికీ సత్యం రాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే గొప్ప ఎందుకు ఆ రీతిగా ఉన్నారంటే వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి కోట్లు కోట్లు లక్షల మందిరంలో పెడుతున్నాడు వాడేమో అవి తీసుకుని వాడు రకరకాల బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు మందిరాలు కట్టుకుని మందిరం వాయిన్ ఫేర్ మీద రాసుకుంటున్నాడు ఎవడు విరుద్ధంగా ఉంటే ఎవడు వాని అకౌంట్స్ చెక్ చేస్తే వాని పక్కకు పెట్టేస్తున్నాడు అదంతా బలత్తరంతో కూడింది కదా కాబట్టి వీరు ఎట్టి పరిస్థితుల్లో వాటి రసము పానము చేయరు అంటే నువ్వు శారీరకమైన మందిరంలోని కడితే నువ్వు వాటి ఎట్టి పశంలోని నీకు ఆనందం ఉండదు కొంతకాలం ఈ ఫ్యాన్ ఎవడు ఇచ్చినట్టే వాడు డొనేట్ చేసిండ్రు చెప్పుకుంటే ఆనందం కానీ పనికిరానే ఆనందం అది నీకు తృప్తినివ్వదు అది కొంతసేపు సంతోషం అందరు నిన్ను పోగు సప్పట్లో కొడితే నీకు సంతోషం ఉంటుంది స్పీకర్స్ హౌలిచ్చాడు పలాని బ్రదర్ ఇచ్చాడు స్పీకర్స్ కొంచెం సేపు సంతోషం ఉంటుంది కానీ ఆయన ఆనందం ఇవ్వంది దేవుని వాక్యం నువ్వు ఏరీతికి ఆనందించగలవు నువ్వు నిజమైన మందిరాన్ని కొరకు ప్రయాసపడితేనే దేవుని రసాన్ని పానం చేసే అవకాశాన్ని ఇస్తా అంటాడు దేవుడు దేవుడు ఆ అవకాశం మనకు ఇచ్చింది కదా యోహోవ దినం సమీపమై అతి శ్రీఘ్రముగా వచ్చినది ఆలకించుడి యోహో దినము వచ్చినది పరాక్రమశారులలో మహారోదనము చేదురు పరాక్రమశాలు మహారోదనము చేదురు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహారాష్ట్రమును కమ్ము దినము కటే సృష్టి అవత ఆరంభం మొదలుకొని అటువంటిది లేదన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండదు కదా మూడు సార్లు జ్ఞాపకం చేస్తుండోదనము చేదురు ఆ దినమున ఉగ్రతయు శ్రమయు ఉపద్రవము మీకు తెలుసా ఏంది ఈ మూడు ఉగ్రత శ్రమ ఉపద్రవము మహానాశనమును కమ్మును అంధకరమును గాఢాధకరమును కమ్ముదినము అవన్నీ మత్స్యవార్ తినాల దెలు నేర్చుకున్నాడు మీరు ఇవన్నీ ఉన్నాయి మత్స్యవార్ తినాల దెల్లో ఇవన్నీ చెప్తున్నాడు చీకటి కమ్మును మేఘములు గాఢంధకరము కమ్ముదినము సరే నేను సాయంత్రం చూసిన ఈ మేఘములు దీనికి సంబంధించిన మేఘములు అంటే ఆయన మహిమ సాదృశ్యం కదా మనం సల్లో చూసినాం దేవుని మందిరంలో సొలమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మేఘంతో నిండి ఉండడం అందులో యాజ కూడా పోలేకపోయాడు లోపలికి అంతగా పవర్ఫుల్గా ఉండే దేవుని యొక్క సన్నిధి అక్కడ మేఘం మహిమకి సాదృశ్యం మనం ప్రారంభం దా కూడా దేవుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మేఘం ఉంటుంది ఆయన మహిమకి సాదృశ్యం చాలా చిహ్నపరంగా చెప్పబడ్డాయి నిజంగా మేఘం కాదది కానీ ప్రతిసారి ఈ విషయం చాలా జాగ్రత్తగా ఆలోచించాల బైబుల్ జ్ఞానం బైబుల్ పదాలు బ్రతికితే ఒకటి ఏసు సాదృశ్యంగా ఉంటే ఇంకొకటి ఏసుకి ఆపోజిట్ దానికి సాదృశ్యంగా ఉంటుంది అంటే సైతానికి సాదృశ్యంగా ఉంటుంది ఎన్ని సాధ్యూసినా గర్జించు సింహము కొదమసింహం రెండు కదా గర్జించ సింహమేమో సైతానికి సాదృశ్యం కొదమసింహము మన ప్రభుకు సాదృశ్యం అట్లనే ఎన్ని చూసినా గానీ ద్రాక్షళి నేను నిజమైన ద్రాక్షవాళిని అంటే అబద్దమైంది కూడా ఉంది అని చెప్తున్నాడు లేకపోతే నిజమైంది అని చెప్పడం నేను ద్రాక్షిని అంటే సరిపోలేదా నేనే నిజమైన ద్రాక్షవాళిని అంటే అబద్దమైన ద్రాక్షవాళిని కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను అట్లనే ఇక్కడ కూడా ఈ యొక్క మేఘములు మేఘము మేఘములు నేను మేఘములు దేనికి సాదృశ్యం అని ఆ యొక్క స్ట్రాంగ్ నంబర్స్ వెతికినప్పుడు హెచ్ డిక్షనరీలో ఆ నంబర్ లో ఏముందంటే మేఘములు అంటే దేనికి సాదృశ్యం అంటే ఈ యొక్క సోద చెప్పేట వాళ్ళకి మంత్ర మంత్రాలు ఆచరించే వాళ్ళకి సాదృశ్యం అనుంది వాక్యం నేను ఆశ్చర్యపోయినా ఎందుకంటే ఇంతకాలం అట్లా దాన్ని ధనించలేదు మేఘములంటే ఆయన మహిమకి ఎందుకంటే ప్రభువు మేఘములలో వచ్చును అనుంది మేఘము మీద వచ్చును దాని తర్వాత మేఘంలో వచ్చును అనుంది వాక్యం తిరిగి వచ్చా ఈ లోకంలో అంటే ఆయన మహిమతో తిరిగి వచ్చును అని అర్థం కానీ చాలా మంది అట్లా చూడు బ్రదర్ మేఘముల మీద వస్తుంది మనం కూడా మేఘముల మీద పోతాం బ్రదర్ అని వాక్యం చెప్తారు కానీ మేఘములు ఆయన మహిమకు సాదృశ్యం ఆయన మహిమలో వచ్చును అన్న వాక్యం అర్థం చేసుకోకుండా చెప్తా ఉంటారు కానీ దానికి ఆపోజిట్ గా ఇక్కడ మేఘములు ఏమన్నా చూడండి మేఘములు గానందకరమగును మేఘములు గానంధకారంగా అని తెలిస్తాడా నాకు అది అర్థం కాక నేను జేమ్స్ స్ట్రాంగ్ నంబర్ చూసినా లేకపోయితే గుడ్డిగా చదివేసి కాబట్టి మేఘములు మేఘములను గాఢందకరము కమును అన్నప్పుడు బాగా అర్థమైంది మేఘములు దేనికి సాదృశ్యం అన్నప్పుడు ఆ డిక్షనరీ నంబర్ ప్రకారంగా చమత్కారం చేసేవాళ్ళంట చమత్కారం చేసి ఆకర్షించుకుండే వాళ్ళని మేఘములు అన్నాడు ఎక్కడన్నా మేఘముల గురించి ఒక స్థలంలో ఉంది నాకు జ్ఞాపకంకి వస్తలేదు నీళ్లు మేఘముల వంటి వారు వాళ్ళనుందే మీరు ఎక్కడ వెతకండి నాకు జ్ఞాపకంకి వస్తలేదు బట్ కృత్త నిబంధన కాలంలోనే ఉంది కృత్త నిబంధనకు సంబంధించిన వ్యాఖ్యలలో ఉంది వీళ్ళు నీళ్లు లేని మేఘములకు సాదృశ్యం ఇటువంటి వాళ్ళు పౌన్ ఆ పదం ఆ పదం పడతాడు ఆ మేఘములలో నీళ్లు ఉండవంటారు అంటే నీళ్లు దేనికి సాదృశ్యం జీవానికి సాదృశ్యం రక్షణకు సాదృశ్యం ఏసుకు సాదృశ్యం నేనే జీవజలం అన్నాడు కదా కాబట్టి నీళ్లు లేని మేఘము మేఘములు దేనికి సాదృశ్యం ఏసు ప్రభు లేని వారికి సాదృశ్యం అంటే సత్యం లేని వారి సదృష్టం జీవజలము పొందుకోని వారికి సాదృష్టం కానీ సత్యంలో ఉన్నట్లే కనిపిస్తారు వాళ్ళు మేఘంలో షైనింగ్ షైనింగ్ ఉంటాయి కదా వెలుగు వెలుగు కనిపిస్తాయి కానీ అందులో నీళ్లు లేవు అంటే అందులో జీవం లేదు అనేదానికి సదృశ్యం పౌరులు జాగ్రత్తగా చెప్పిండీ మనకి ఇవి బాగా అర్థమైతేరొచ్చు కాబట్టి ఈరోజు మనం చేసుకుంటున్న విషయం ఏంటంటే గొప్ప ఎందుకు శమల అన్న విషయము దేవుడు మరి విశేషంగా వాళ్ళ యొక్క గుణగణాలు ఎట్లున్నాయని చూపిస్తున్నాడు వారి గుణగణాల గుణగణాలు వారి గుణాలే కదా ఇవన్నీ ఇప్పుడు మనం చూసినవన్నీ వారి గుణగణాలే కాబట్టి వారిని మనం బాగా అర్థం చేసుకోవాలంటే వారి గుణగణాలు ఏందో అవి మనం అర్థం చేసుకున్నప్పుడే వారు ఏ రీతిగా శ్రమలో పాలవుతున్నారు ఏ రీతిగా ఉపద్రవము వారి మీదకి వస్తుంది ఏ రీతిగా మహానాశనము వారి మీదకి వస్తుంది అన్న విషయం నువ్వు ఇక్కడ అర్థం చేసుకుంటావు చూసి సరే తక్కినది మనము వచ్చే వరం చూసాము వచ్చే వరం మనము రెండవ అధ్యానికి మనం ముందుకు వెళ్లిపోదాం అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపడాలని ప్రార్థన పరిశుదునకు దేవ ఏసాయి మీకు వందాలనైనా మీరు ఇంతవరకు ప్రవ్వ జఫన్యా గ్రంథంలోని వాక్యాలని మాకు చూపిస్తున్నారు వాటిలోని సత్యాలను మాకు చూపిస్తారు ప్రవ్వ వాటి అన్నిటిని బట్టి మీకు ఎంతో వందాలి ప్రవ్వా ఇది సమస్తం మీకు సంబంధించింది ప్రవ్వ మీ యొక్క మహిమార్దంగానే ఇవి చెప్పబడ్డాయి ప్రవ్వ జఫన్యా ద్వారా మీరే మాతను మాట్లాడుతున్నారు ప్రవ్వ మీ యొక్క ఆత్మ గ్రహించగలుగుతున్నాం ప్రొవ్వా శ్రమల పాలయ్యేది గొప్ప జనం మీరు చూపిస్తున్నారు ప్రవ్వ వారి గుణగాణాలు ఏ రీతికునో మీరు మాకు చూపిస్తున్నారు ప్రవ్వ ప్రవ్వా అటువంటి గుణగణాలు మాకు వద్దునైనా మేము మీ యొక్క గుణగణం కలిగి ఉండాలి ప్రవ్వ మిమ్మల్ని ధరించుకోవాలా మీ మనసు మేము పొందుకోలే ప్రభస్ క్రీస్తు మనసును ధరించుకోనన్నారు ప్రభా ప్ర మీ యొక్క మనసును ధరించుకొని మేము ముందుకు పోయి వెళ్ళగా మమ్మల్ని తయారు చేయండి ప్రవ్వ ఈ యొక్క జగత్సమాప్తి ఓ ప్రవ్వ చాలా అతి త్వరలో జరగబోతుందని మీరు మాకు చూపిస్తారు ప్రభావ ఆ యొక్క మహాదినము ఎంతో సమీపంగా మీరు అంటున్నారు ప్రవ్వ ప్రళయము ఉపద్రవము ఓ ప్రభు మనుషుల మీదకి వస్తుందని మీరు చూపిస్తున్నారు నైనా కాబట్టి మేము ఏ రీతి ఏమైనా గొప్ప జనాన్ని వారికి ఇవన్నీ చూపించాలా ప్రభు వారికి చాలా కష్టం ఇవి కానీ ఓర్పు సహనాలు కలిగి మీరుండమని మీరు చూపిస్తున్నారు రోమిని రాష్ట కాబట్టి మేము ఆ బలహీనమైన వారిని ప్రవ్వా చేర్చుకోవాలా ప్రవ్వ అటువంటి బిడగ తయారు చేయండి అన్నిటినీ తాళాలా అన్నింటినీ ఓర్చుకోవాలా అటువంటి బిళ్ళగ మమ్మల్ని తయారు చేసి మీ రాకడ వలసిద్ద పరుచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి